మహాపరిశుద్ధుడు అయిన తండ్రి మహాగనుడ కృపా సత్య సంపన్నుడ జీవం కలిగిన దేవ నీకు వందనాలు తండ్రి స్తోత్రములు ప్రభా ఈ దినా తండ్రి నీ తండ్రి భద్రపరిచి కాచి కాపాడినందుకు నీకు వందనాలు ప్రతి విషయంలో ప్రభ నువ్వే సహాయపడి నడిపిస్తున్నందుకు నీకు వందనాలు ఇదిగో ప్రభ ఈ రాత్రికాల సమయం నీ సన్నిధిలో ప్రభ ఈ రీతిగా నీ ప్రియులతో ప్రభ నైనా నిన్ను కలిసి నిన్ను నీకు ప్రార్థించలాగునా నీ స్వరం వినులాగున కల్పించిన అవకాశమును బట్టి తండ్రి నీ కృపను బట్టి నీకు ఎంతగానో హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి సమస్త మహిమ ఘనత ప్రభావంలో తండ్రి ప్రభావ ఏసయ్య నీకే యుగములకు కలుగును గాక ల తండ్రి ప్రభా ఇదిగో ప్రభా ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నామానుంటే అక్కడ ఉంటారని దేవుడో ప్రభా ఇదిగో ప్రభా మా యొక్క తండ్రిని యొక్క ఆత్మ మధ్యలో సంచరించాల ప్రభా సహాయపడండి పాటల ద్వారా మీరు మహిమనుందండి వాక్యం మీరు మాతో మాట్లాడండి మేము ప్రార్థించిన ప్రతి ప్రార్థనకు మీరే జవాబు ఈ జరిగే ఆరాధన అంతట్లో ప్రభ మీరే తోడుగా ఉండి మీ సహాయం మాకు అనుగ్రహించి ప్రభ మీ నామాన్ని మీరు మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె పరమా జీవము నాకు నివా తిరిగి లేచేను నాతో నుండా పరమా జీవము నాకు నివా తిరిగి లేచెను నాతో నుండా నిరంతరాము నడిపించును మరల వచ్చుకొని పోను నిరంతరాము నడిపించును మరల వచ్చి పోను ఏచాలను హల్ హుయా ఏచాల నుయా మే స్థితి కైనా నా జీవితములో ఏచాలు ఏ సమయా ఏ స్థితి కైనా నా ఏచాలు యేసు చాలును. సాతను సొమ్మ శిల్లక సాగి వెళ్ళేదను సా తను శోధన లధికమైనా సొమ్మ లోకము శరీరము లోబడకా నేను లోకము శరీరము లాగినను లోబడకా నేను వెళ్ళదను ఏసు చాలును అల్లెలుయాలు ఏసు చాలును అల్లెలుయాలు ఏ సమయమైన స్థితికైనా నా జీవితములో ఏ చాలును。ఏ సమయామైన ఏ స్థితికైనా నా జీవితములో ఏ చాలును。పాచిక బయలులో పారుండజేయున్ శాంతి జలము చిక్క బయలు పారుండా పారుండజేయును శాంతి జలము చెంత నడిపించును అనిషము ప్రానము తృప్తి పరచున్ మరణ నన్ను కాపాడును అనిషము ప్రాణము తృప్తి పరచును మరణ నన్ను కాపాడును ఏచల్లియా అల్లియా నూ అల్లీయా అల్లియాైనా ఏ స్థితి కైనా నా జీవితములో ఏచాలను ఏ సమయా ఏ స్థితి నా జీవితములో ఏచ ారులెల్లూ నన్ను విడచినను శరీరము కుల్లి కృషించినను నారులెల్లూ నన్ను విడచినను శరీరము కుల్లి కృషించినను హరించి నన్న ఐశ్వర్యము విరోధి వలె నన్ను విడచినను హరించి మీ రో దివలేను వీడచి నను ఏచాలు ఏచాలు హల్లియా స్థితి కై నా జీవితములో ఏచాలు ఏ సమయా ఏ స్థితి కై నా జీవితములో ఏ సుచాలును పరమా జీవము నాకు నివా తిరిగి లేచేను నాతో నుండా పరమా జీవము నాకు నివా తిరిగి నాతో నుండా నిరంతరము నడిపించును మరలవచీ యేసు కోని పోవును నిరంతరాము నడిపించును మరలవచీ యేసు కోని పోవును యేసు చాలును హల్లెలూయా హల్లెలూయా యేసు చాలును హల్లెలూయా హల్లెలూయా ఏ సమయామైనా ఏ స్థితికైనా నా జీవితములో ఏచాలు ఏ సమయామైన ఏ స్థితికైనా నా జీవితములో ఏచాలు వల్ల నేను నాట్యమాడిన తండ్రిని స్థాపించేదాము దవిద్దు వల్లనే నాట్యమాడిన తండ్రి నిస్తుతించెదము ఎస స్తోత్రం ఎస స్తోత్రం ఎసోత్రం ఎస స్తోత్రం దవిద్దు వల్ల నాట్యమాడిన తండ్రి నిస్తుతించదము tambura tonu sitara tonu tanre ni stutinchedamu tambura tonu sitara tonu tanre ni stutinchedamu yesaya stotram yesaya స్తోత్రం ఎసయా స్తోత్రం ఎసయా స్తోత్రం కష్టము కలిగిన నష్టము కలిగిన తండ్రిని స్తించేదము కష్టము కలిగిన నష్టము కలిగినా తండ్రిని స్థుతించేదము ఎసయా స్తోత్రం ఎసయా స్తోత్రం స్తోత్రం ఎసయా స్తోత్రం పరిశుద్ధ రక్తముతో పాపము కడిగినా తండ్రిని స్థతించేదము పరిశుద్ధ రక్తముతో పాపము కడిగినా తండ్రిని స్థుతించేదము ఎసయా స్తోత్రం ఎసయా స్తోత్రం ఎసయా స్తోత్రం యేసయా స్తోత్రం క్రీస్తుల నన్ను ఫలింపజేసిన తండ్రిని స్తుతించెదము క్రీస్తుల నన్ను ఫలింపజేసిన తండ్రిని స్తుతించెదము యేసయా స్తోత్రం యేసయా స్తోత్రం యేసయా స్తోత్రం యేసయా స్తోత్రం దవిదు వల్లనే నాట్యమాడిన తండ్రీని స్తుతించదము దవిదు వల్లనే నాట్యమాడిన తండ్రీని స్తుతించదము హల్లెలూయా బ్రదర్ ప్రైస్ ది లార్డ్ ఓ యేసు నిన్న ఆరాధించుతును నా తండ్రీ నిన్న ఆరాధింతను ఎవరు లే లేరయ్యా నాకు నాకున్నది నీవయ్యా నీదే చాలయ్యా నీ దీవిన చాలయ్యా నీ దీవిన చాలయ్యా ధనము ధనము ధనం వద్దయ్యా నాకు ధాన్యం వద్దయ్యా నీ మాట చాలయ్యా నీ వాక్యము చాలయ్యా మా అమ్మవ నీవయ్యా మా నాన్నవు నీవయ్యా మా తోడు నే మా తోడు నీవయ్యా మా నేడ నీవయ్యా మరవపోక్యా నన్ను మరిచిపోకయ్యా నన్ను మరిచిపోకయ్యా బ్రతకాలే బ్రతకాలనే బ్రతకాలనే అయ్యి ఈ బ్రతకాలని ఈ మాయలోకంలో మేడలొద్దు నాకు మిద్యొద్దు అయ్యా నీవే చాలు అయ్యా నీ మాటే చాలయ్యా ఈ లోకం వద్దయ్యా మీరు నాకు రావడం లేదు నన్ను పు నీ ఆత్మ పో నన్ను నడుపు శిల్పి చేతిలో శిలాండి అనుక్షణము నను చెక్కుము శిల్పి చేతిలో శీల అనుక్షణము నన్ను చెక్కుము నీ నన్ను పట్టుకో నీ ఆత్మతో నన్ను నాడుకో శిల్పి చేతిలో శిలాలుండేను అను నన్ను చెక్కుము అందక లోయలో సంచరించి నా భయము లేదు అందకార లోయలో నా సంరించి నా భయం లేదు నీ వాక్యం శక్తి గలది సాతృవకు నిత్య వెలుగు నీ వాక్యం శక్తి గలది నా త్రోవకు నిత్య వెలుగు నీ చేతితో నన్ను పట్టుకో నీ ఆత్మతో నన్ను నాడుకు చేతి చేతిలో చీలాండేను అను నన్ను చెక్కుము గోరా పాపని నేను తండ్రి పాపాయ బిని గోరా పాపి నీ నేను తండ్రి పాపయ బడితో శుద్ధి చెయ్యము నీదు ప్రేమాను లేవాల శుద్ధి చెయ్యు పొందనీ నీదు ప్రేమాను నీ చేతితో నన్ను పాటుతో నీ కథతో నన్ను నాడుపు శల్ చే శాంతిని ఈ భూమి రాజు నివే రుగిలో శాంతిని విమనించుము నీదు ఆత్మాను జీవితంతమూ నీ సేవా చేసేదన్ కుమారించము నీదు ఆత్మాను జీవితంతమూ నీ సేవా చేసేదన్ नन्नु पातुको नी आत्मातु नन्नु नाडुको चलपी जेतिलो शीला हुदेनो अनुक्षणमु नन्नु जेकोम अनुक्षणमु नन्नु जेकोम प्रेज लॉर्ड ब्रदर చిన్నగా ప్రార్థన చేసి దేవుని వాక్యం దయానిస్తాము పరిశుద్ధులకు దేవా మా ప్రియ పరలోకపు తండ్రి నీకు ఎంతో వర్ణాలిస్తయ్య నిన్న నీడు నిరంతరం ఏకరీతున్న ప్రవ్వా మహాగణుడ మహోన్నతుడ సర్వాధికారి సకల యుగములలో రాజైన దేవ పరిశుద్ధురా నీకెంతో వర్ణాలిసయ్య ఈ గడిచిన కాలం అంతా ప్రవ్వా సురక్షితంగా కాపాడి మీ కృపల్లో మమ్మల్ని భద్రపరుచుకున్నారు మమ్మల్ని సజీలకులు నిలబెట్టుకున్నారు ప్రివారాత్రు మమ్మల్ని కాచి కాపాడిన ప్రవ్వా ఈ రాతి కాల సమయంలో మీ ప్రియులందరితో కలిసి తండ్రి నిస్తతించి స్థుతించి గణపరచలాగానే మిచ్చిన కృపను బట్టి నీకు అన్నాను ప్రవ్వా మీ వాక్యాన్ని ధ్యానిస్తుండగా మీరు మాతో మాట్లాడండి మా జీవితాలు సరి చేయండి మా హృదయాలు సరి చేయండి ప్రవ్వ వాళ్ళు ఇంకేమైనా జీవితం ఉంటే చూపించండి ప్రభు అతను మేము మీ సన్నిధిలో ప్రవ్వా మా హృదయాలు ప్రభావ తీటగా ప్ర ఉండాలా పరిశుద్ధంగా ఉండాలా ఓ ప్రభావ అప్పుడే మిమ్మల్ని చూడగలం మీ వాక్యాన్ని వినగలం మీ స్వరం వినగలం మీ నడిపింపు మాకు అవసరం అయినా సాయపడమని మీకు సరళత సంపూర్ణత పరిశుద్ధులు నడిపించి మీరే మాతో మాట్లాడి మహింపందమని ఏసుక్రీస్తు పరిశుద్ధ నామైన ప్రాధిష్టం తండ్రి ఆ మెయిన్ మొదటి వ్యవహాన్ పత్రికలో నుంచి ఒక వాక్యాన్ని మనం ఈరోజు ధ్యానిస్తున్నాము మొదటి వ్యవహాన్ రాసిన పత్రిక మూడో అధ్యాయము మొదటి వ్యవహాను మూడో అధ్యాయము పదహారు పదిహేడు పద్దెనిమిది వచ్చినా మనం దీర్ఘంగా మనం ధ్యానిస్తాము దేవుని ప్రేమ ఏ రీతిగా నిన్ను ప్రేమించిందో అలాంటి ప్రేమ మనము మనుషులకు ఇవ్వగలమా అనే అంశం గురించి మనం ధ్యానిస్తున్నాం ఆయన ప్రేమ ఈ లోకంలో ఏం ఏం చేసింది అనేకుల జీవితాల్లో కాబట్టి అలాంటి పొరుగు వారిని మనం ప్రేమించగలుగుతున్నామా నిజమైన ప్రేమ ప్రేమించే ఏ రీతిగా జీవిస్తారు అనే అంశం గురించి మనము దీర్ఘంగా ధ్యానిస్తున్నాము మొదటి మూడు వచనాలను చూస్తున్నాం మనం మొదటి వ్యవహానం మూడో అధ్యాయం పదహారు పదిహేడు పద్దెనిమిది వచనాలలో ఇక్కడ రాయబడింది ఏంటంటే ఆయన మన నిమిత్తము తన ప్రాణం పెట్టెను గనుక దీని ప్రేమ ఎట్టిదో తెలుసుకుని కూర్చున్నాము కాబట్టి ఎందుకు ఆయన మన నిమిత్తం తన ప్రాణం పెట్టిండు మనుషులు పాపములు కొరకై ఆయన ప్రాణం పెట్టాలా ఎందుకంటే ఆయన మరణిస్తేనే మనకు రక్షణ ఎందుకు మరణించాలన్నప్పుడు పాప ఏమైన మరణించాల్సిందే కానీ మనం చావాల్సిన ఉండగా ఏసు ప్రభు మన పాప భారం ఆయన సెలువు మీద మన కొరకు తన జీవితాన్ని త్యాగం చేసుకొని మనల్ని ప్రేమించి ఆయన మరణం ద్వారా మనల్ని నేర్పించిండు అయితే ఆయన ప్రేమించే బిడలు ఏ రీతిగా ఉండాలా అనే విషయము మన ప్రభుత్వ జ్ఞాపకం చేస్తున్నాడు నిజంగా మనం ఆయన ప్రేమిస్తే నిజమైన ప్రేమ నీలో నాలో ఈ రోజు ఉంటే ఆ ప్రేమ ఏ రీతిగో ఈ రోజు మనం పరిశీలించుకోవాలా అది ఎవరన్నా కావచ్చు వాక్యం చెప్పి నేను కావచ్చు వినే ఎవరైనా కావచ్చు ఎందుకంటే ఆయన ప్రేమ లేకపోతే నువ్వు మనుషులు ప్రేమించలేవు ఏ రీతిగా మనుషుల హృదయాలు ఏ రీతిగా కఠినంగా ఉంటాయో అనేది మనం కొంచెం చేప ముందుకెళ్ళినాక మనం దైర్ఘంగా ధ్యానిస్తాము అయితే ఇంకొక విషయం మన ప్రభు చెప్తా దీనివల్ల ప్రేమ ఎట్టిదో చూడండి మనం తెలుసుకొని చూడం అంటే నిజంగా ప్రేమించే వాళ్ళు ఇప్పుడు మనము పదహారు వచ్చిన గానిస్తున్నప్పుడు నిజంగా మనం ఆయన కొరకు ఆయన మన కొరకు ప్రాణం పెట్టిండు ఇది మనకు తెలుసు కదా కాబట్టి దీనివల్ల ప్రేమ ఎట్టిదో తెలుసుకొని కూర్చున్నావు అంటే ఒక వ్యక్తిని నువ్వు ప్రేమించాలంటే నీ ప్రాణం పెట్టాలా ఇది మనం అండర్లైన్ చేసుకోవాలి ఫస్ట్ మొదటి పాయింట్ యేసు ప్రభు మనల్ని ప్రేమించిండు నువ్వు పాపములు ఉన్నప్పుడు శాపములు ఉన్నప్పుడు నీ కొరకు తన ప్రాణాని దారబోసిండు నీ పాపముల నిమిత్తమే ఆయన తన సెలవులో నీ కొరకు మరణించి నీకు నిత్య అనుగ్రహించిండు ఇది మనం అర్థం చేసుకోవాలి ఈ రోజు రక్షింపబడ్డవాడు రక్షింపబడ్డ దానవు ఆ రీతిగానే రెండో భాగంలో ఏముందంటే మనము కూడా అన్నప్పుడు మనము అన్నప్పుడు ఎవరి గురించి మాట్లాడుతుంది ఇక్కడ విశ్వాసులు రక్షింపబడ్డ వాళ్ళందరి గురించి మాట్లాడుతున్నాడు మనము కూడా సహోదరుల నిమిత్తం మనం ప్రాణం పెట్టే బద్దులమై ఉన్నాము ఇది కొద్ది కష్టతరంగా ఉంటుంది మన ఈ వాక్యం ధ్యానించాలంటే ఎందుకంటే ఈ వాక్యం ధ్యానించినప్పుడు దేవుడు ఎన్నో విషయాలు నాకు చూపించినప్పుడు నేను అన్న ప్రవ్వ నేను ఇంతగా నేను ప్రేమించలేదు కాబట్టి ఈ వాక్యం నా జీవితంలో నెరవేర్చాల ఎందుకంటే అడుగడుగున అనువనువున దేవుని వాక్యం మనల్ని సరి చేస్తూ ఎందుకంటే మనకిచ్చిన దేవుని కృప మనకిచ్చిన ఆయన అభిషేకము నీలో సంపూర్ణగాది నిర్వర్తించబడాలంటే నువ్వు ఆయనలాగా సంపూర్ణంగా ఆయన ప్రేమలను నిమగ్నం అయితే గానీ నువ్వు అలా ఆ కార్యం నువ్వు చేయలేవు మతపరంగా ఆచారబద్ధంగా జీవించే అంతగా ప్రభు కొరకు జీవించలేరు ఎందుకంటే ఎందుకొచ్చిన బాధ ఎందుకు వచ్చిన గొడవ మన పాటకు మనం ప్రార్థన చేసుకుంటే చాలు ఏదో చిన్నగా గొప్పగా అక్కడే సేవ చేసుకుంటారు అని అంతవరకు ఉంటారు కానీ నిజమైన ప్రేమ ఏ రీతిగా నిన్ను ప్రభావితం చేస్తుంది అనేది ఈరోజు మనం ధ్యానిస్తున్నాం దీర్ఘంగా అయితే ఇక్కడ యోహాన్ భక్తుడు అన్నాడు మనము కూడా సహోదరుల నిమిత్తం మన ప్రాణం పెట్ట బద్దులమై ఉన్నాము కాబట్టి నీ సహోదరుల కోసం నీవు ప్రాణం పెట్టగలవా ఆయన మనం ప్రాణం పెట్టమంటే మనం ప్రాణం పెడితే ఏం లాభం చెప్పండి ఆయన ప్రాణం పెట్టినంటే ఒక అర్థం ఉంది నువ్వు ఎందుకు ప్రాణం పెట్టాలా మన సహోదరుల నిమిత్తం అంటే దేవుని ప్రేమ నువ్వు పొందుకున్నప్పుడు ఆయన సాదృశ్యంగా ఈ లోకంలో నువ్వు ఆయన ప్రతినిధిగా ఉన్నప్పుడు నీ జీవితం త్యాగం చేసుకోవాలా అందుకే ఎపిసోడ్ రాసిన పత్రిక ఎన్నోసార్లు మనం ధ్యానిస్తూ ఉంటాం రెండవ వచనంలో క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ సువాసన తను తాను దేవునికి బలిగాను అర్పణ అర్పించుకున్నాడు అలాగనే మీరు కూడా ప్రేమగా నడుచుకున్నాడు అంటే ఎందుకు ఆ మాట చెప్తానంటే నీ నా జీవితం కూడా అట్లా అర్పించబడితే గానీ నువ్వు నిజమైన ప్రేమను మనుషులకు నువ్వు చూపించలేవు ఈ రోజు ఎంతో ఆయన ప్రేమను తెలుసుకోకుండా ఎంతో నరకానికి పోతూ ఎంతో సచ్చిన సవాల్లాగా వాళ్ళ ఆత్మలు ఘోషిస్తున్నాయి ఎన్నో స్థలాల్లో ఎంతో మంది నరకానికి పోతున్నారు రక్షణ పొందకుండానే వాళ్ళ జీవితాలు ముగించిపోతూ ఉన్నాయి వాడు గర్జించి సింహం వల్ల ఎవరిని వాడు వెతుకుతా తిరుగుతున్నాడు ఎందుకంటే వాడి సమయం కొంచమే ఉంది అందుకు వాడు భయంకరంగా విజృంభించి పనిచేస్తున్నాడు ఎంతో మంది నరకాన్ని తీసుకువెళ్తున్న వాడు రోగాలతోని సమస్యలతోని వాడు మనుషులు బందీగా చేసి వాడు చిక్కబడి అంత భయంకరంగా వాడి చరలో ఉన్నారు వాళ్ళు అలాంటి చర నుంచి ఈరోజు నిన్ను నువ్వు నేను విడిపింపబడ్డం ఆ చెరలో వాళ్ళు ఎంతో వాళ్ళ ఆత్మలు ఘోషిస్తూనే మురుగుతున్నాయి ను ఆ రీతిగా నీ జీవితాన్ని త్యాగం చేయగలవా ఆ పోసేనా నేను క్రీస్తుతో కూడా సెలవుయబడి ఉన్నాను ఇక జీవించే నేను కాను అన్నాడు అంటే ఆయన సెలవు మరణాన్ని ఆయన సెలువని ఎన్నిగా ఆయన సాదృశ్యంగా తీసుకున్నాడు అంతగా డీపులకు అంతగా అంతగా ఆయనకి వెళ్ళిపోయిందంటే ఆయన అంతగా ఆ మాట పలికినంటే చూడండి నేను జీవించేవాడు నేను కాను ఎప్పుడు పౌలు సెలవేయబడ్డాడు ఏసు ప్రభు కదా సిలువైబడ్డాడు పౌలు ఎందుకు సిలువై పడ్డాడు కాబట్టి ఆయన సిలువ మరణాన్ని ఆయన జ్ఞాపకం చేసుకొని ఎందుకు ఆయన సిలువైబడ్డాడో మనుషులు పాపముల కొరకయి తన జీవితాన్ని అర్పించుకున్నాడు కాబట్టి నా జీవితం కూడా అనేకుల కొరకు నేను అర్పించాలని నాకు ఇచ్చిన పరిచయద దేవుడు అది అందుకోసం రక్షించండు అని అర్థం చేసుకొని ఇక జీవించేవాడు నేను కాను అన్నప్పుడు నీలో నిజంగా జీవిస్తే నీ జీవితం ఎట్లుంటది ఆయన హృదయం ఎట్లుంటదో అట్లా ఉంటుంది ఆయన జీవితము ఆయన హృదయం ఎక్కడుంది ఈ రోజు నశించిపోతున్న ఆత్మల మీద ఉంది ఆయన కన్నులు ఎక్కడున్నాయి ఈ రోజు ఈ లోకంలో ఎంతో భయంకరమైన పాపం జీవిస్తున్న మనుషులపైన ఉంది ఈ బిడ్డని ఎవరు రక్షిస్తారు నా ఉగ్రతీద రాబోతుంది పాపం వల్ల వచ్చే జీవితం ఖచ్చితంగా మరణమే కానీ ఆ మరణం నుంచి ఎవడు వాళ్ళని విడిపింపగలడని ఆయన కన్నులు దివారాతులు చూస్తున్నాయి ఎవడు సరైన వాడు ఎవడు ఆయన కన్నులు చూస్తున్న లోకం సంచరిస్తుంది ఎందుకు ఆయన మన ప్రాణం పెట్టింది జీవించేవాడు నేను కాను క్రీస్తు చేసే నాలో ఏసు ప్రభు నీలో ఉంటే ఒకవేళ ఏసు ప్రభు స్థానంలో నువ్వు ఉంటే ఆయన ఆయన నీలో ఉంటే నువ్వేం చేస్తావు మన సహోదయులు ఎవరు రక్షింపబడ్డ వాళ్ళే కదా కానీ ఈరోజు పొరుగు వాళ్ళంటే కూడా తెలియని స్థితిలో ఉంది ఈరోజు క్రైస్తవ సంఘం సహోదయులంటే అర్థమవుతుంది కానీ పొరుగు అర్థం కాదు ఎందుకు ఈ మాట పౌలు చెప్తున్నాడు ఈరోజు మనము మన ప్రేమ ఎవరిని ప్రేమిస్తున్నాం మనం ప్రేమించే వారిని ప్రేమిస్తున్నామా లేక పొరుగు వాడిని ప్రేమిస్తున్నామా ఒక ధర్మశాస్త్రపదేశకుడు వచ్చి యేసు దగ్గరికి వచ్చి అతను ఒక మాట అంటున్నాడు ఒకసారి మనం రోమిల్ రచన పత్రికలో వెళ్ళిన తర్వాత అక్కడ ముందుకెళ్తాం రోమిల్ రచన పత్రిక ఎనిమిదో అధ్యాయము ఏం చెప్తుందో ఈరోజు మనం చూస్తున్నాం రోమిల్ రచన పత్రిక ఎనిమిదో అధ్యాయము పదమూడ అధ్యాయం సారీ పదమూడవ అధ్యాయము ఎనిమిదో వచ్చిన ఒకని ఒక్కొక్కడు ప్రేమించిన విషయంలో తప్ప మరి దేని విషయంలో అచ్చి ఉండవద్దు ఈ అచ్చి ఉండటం అంటే ఏమన్నా నీకు అర్థమవుతుందా అప్పు ప్రేమించడం విషయంలో తప్ప మన దేని కూడా అప్పు ఉండొద్దు నీకు ఎలాంటి అప్పులు ఉండాలి వీలదు వాక్యం ప్రకారంగా కాబట్టి మన జీవితంలో కూడా ఎన్నో అప్పులు చేస్తూ ఉంటాం కదా కాబట్టి అప్పు చేస్తే దానికి బానిసం కాబట్టి వాటి మనం త్వరగా బయటకు రావాలా దేవుణ్ణి హెచ్చరికది ఒకరినొకడు ప్రేమించిన విషయంలో తప్ప మరి ఏ విషయంలో అప్పు ఉండొద్దు అంటే నువ్వు బాకీ ఉండాల్సింది అప్పులోడు కాదు దేవుని ప్రేమ చూపించడంలో నువ్వు బాకీలో ఉండాలా పొరుగువాడిని ప్రేమించేవాడే ధర్మశాస్త్రం నెరవేర్చేవాడు ఎవరైతే పొరుగువాడిని ప్రేమించే ధర్మశాస్త్రం నెరవేర్చిన ఈ రోజు సైతానుడు అప్పులైన బంధకాల్లో ఆర్థిక పరిస్థితులనే బంధకాల్లో ఉద్యోగం అనే బంధకాల్లో ఉద్యోగం చేసుకోమని దేవుడు చెప్పడు చేసుకోవద్దని చెప్పడు అన్నీ చేసుకోవాలా ఉద్యోగ స్థలంలో అన్ని విషయంలో మనం చిక్కబడి దేవుని పరిచయం మనం ముందుకు పోలేకపోతున్నాం అంటే ఎవరన్నా కావచ్చు మన బలహీనతలు అట్లున్నాయి ఈరోజు కానీ వాడు ఆ రీతి కూడా టార్గెట్ చేసి వాడు ఏం చేస్తే అటాక్ చేసి నిన్ను సేవకు బోనీయకుండా వాడు ఆటంకపరుస్తున్నాడు ఇది ఒక బలహీనతనే మనలో ఒకరినొకడు ప్రేమిస్తున్న విషయం తప్ప మరి ఏ విషయంలో మీరు ఆచి ఉండవద్దు ప్రేమించేవాడు ధర్మశాస్త్రం నెరవేర్చేవాడు ఏలైనగా ఎవిచరించవద్దు నరహత్య చేయవద్దు దొంగిలించవద్దు ఆశించవద్దు అన్నవి మరి ఏ ఆజ్ఞ అయినా ఉన్నాయడలా అది నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమించవలేని వాకింగ్ విషయంలో సంక్షేమముగా ఇమిడి ఉందంట అన్నిట్లో ఇమిడి ఉంది కాబట్టి ముఖం ముఖ్యమైనది నీ పొరుగు కూడా ప్రేమించే విషయంలో కాబట్టి ఎవరు పొరుగువారు మన ప్రేమ ఎవరిపైన చూపిస్తుంది రోజు మన కుటుంబం పైన మన బంధువుల పైన లేకుంటే మన సంఘం పైన ఇంకా మరి ఎంకెక్కడ చూపిస్తున్నాం మనం ప్రేమ చూడండి ప్రేమ పొరుగువానికి కీడి చేయదు కనుక ప్రేమగాలుంట ధర్మశాస్త్ర నెరవేర్చే కాబట్టి ప్రతి వాక్యము మన జీవితంలో నెరవేరాలంటే మనం ఏం చేయాలా ఆ వాక్యాన్ని మనం పాటించాలా ఒక దశలో మనము కొన్ని వాక్యాలు మనం పాటిస్తున్నాము కొన్ని విషయాలు మనం తప్పిపోతున్నాం మనం కూడా ఎవరు కరెక్ట్ లేదు అందరం తప్పిపోతున్నాను కానీ ఎక్కడైతే మనం మన బలహీతలను అక్కడి నుంచి నువ్వు పొంది నువ్వు ఇంకొక ముందుకు వెళ్ళిపోవాలా ఇప్పుడు మనం చేసేది బహు వి విజృంభకరమైన యుద్ధం సమస్యల మీదను యుద్ధం చేయాలా నీ మనసు మీదను యుద్ధం చేయాలా నీ తలంపుల మీదను యుద్ధం చేయాలా ఎన్నో ఆటంక నిన్ను వాటన్నిటి మీద యుద్ధం చేయలేవు వాటన్నిటి మీద విజయం పొందితేనే కానీ నువ్వు ముందుకు వెళ్ళలేవు దుష్టుడిని ఆ రీతికి నేను చిక్కబడుతున్నాడు అది మనం గ్రహించలే స్థితిలో ఉంటున్నాం మనం కానీ నువ్వు లేచి విజృంభించాలా ఇది భయంకరమైన కాలం ఆయన రాకడ దినాల్లో ఎంత భయంకరమైన కాలంలో మనం ఉంటున్నామంటే భయంకరమైన భ్రష్టత్వం ఈ లోకంలో పట్టు కొట్టిమిట్లాడుతుంది ఎన్నో ఆత్మలు ఘోషిస్తా ఉన్నాయి ఈ రోజు కానీ ప్రభువు ఒక విషయం మనకు జ్ఞాపకం చేస్తున్నాడు అపోసిన పౌలు ఒక విషయం మనకు జ్ఞాపకం చేస్తున్నాడు మరియు మీరు కాలం ఎరిగి నువ్వు ఇది ఏ సమయంలో మన ఏ కాలంలో మనం ఉంటున్నావు ఆయన రాకడ దినాల్లో ఎంత భయంకరమైన కాలంలో ఉంటున్నావో నువ్వు తెలుసుకోవాలా మనుషులను ప్రేమించలేని స్థితులు ఉన్నాయి రోజు ధర్మశాస్త్రం ధ్యానించే వాళ్ళు దేవుని సేవకులే మనుషుల పట్ల ప్రేమ చూపించలేని స్థితులు ఉన్నారు ఈరోజు ఆయన ప్రేమను రుచి చూసిన వాళ్ళు స్వార్థో స్వార్థపరులు ఆ ప్రేమను వాళ్ళనే పెట్టుకుంటున్నారు నువ్వు ఇతరుల పట్ల నువ్వు ప్రేమించలేవా క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతం చేస్తున్న పౌలు ఆయన ప్రేమ నేను ఒక్కసారి కూడా బలవంతం చేయలేదా అందుకే పౌలు అంటున్నాడు మరియు మీరు కాలం మెరిగి ఇది ఏ సమయంలో ఉన్నాం ఇప్పుడు మనం అంత అనుకుంటున్నాం అంత యథావిధిగా ఉంది అంత బాగుందనుకుంటున్నాం కానీ ఎవరు తెలియని టైంలో జలప్రాలం వచ్చే వాళ్ళు అందరినీ కొట్టుకోబోయింది అలాగునే మనసుకోమని రాకడానడు ఇంకా నీ జీవితాన్ని ప్రభుకు సమర్పించుకోబోతే నువ్వు సమర్పించుకో ఇది భయంకరమైన కాలంలో మనం ఉంటున్నాం అపాయకరమైన కాలాలు వస్తే అంత్య ఎన్ని కాలాలు అపాయకరమైన కాలాలు అంటే ఎంత భయంకరంగా ఉంటుందో మీరు అర్థం చేసుకోండి కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలా నిద్ర మేలుకోవాలా వేల నేను తెలుసుకొని అలాగూ చెయ్యుడి ఏం చేయాలా నువ్వు నిద్ర వేలుకొని అలాగూ చేయమంటే పైన రాసిన వాటిని నువ్వు చెయ్యాలా ఎందుకంటే మనుషులు ప్రేమ లేదు ప్రేమ చల్లారిపోయింది అంత స్వార్థపరులు ధనాపేక్షలు బింకమ్లాడు స్వార్థ పిల్లులుగా ఉన్నారు అనేకులు కానీ ఆయన ప్రేమ మనల్ని ఈరోజు ఇంతకాలం వరకు నడిపించిందంటే ఈ రోజు వరకు మనం ఈ సమయంలో ఇప్పటి వరకు అంతగా ఆయన వాక్యంలో మనం ధ్యానిస్తున్నామంటే ఆయన ప్రేమ లేదా మనలో ఎందుకు మనకు ఆ విషయాలు ప్రభు మనకి ఎన్నో పరియలుంచి నుంచి ఆయన బిడల ద్వారా ఎంతో వాక్యాలు చెప్తున్నాయి ఎంతో ఒక్కరిని మించి ఒకరు వాక్యాలు చెప్తుంటాయి ఎన్నో విషయాలు అవి సమకూడి ఒక లెవెల్ ఆఫ్ అన్ని విధాలుగా అవి వస్తూ ఉన్నాయి ఒక స్టెప్పు ఒకరు ఒక వాక్యం చెప్తుంది ఇంకొక స్టెప్లో ఇంకొకరు చెప్తున్నా అట్లా ఆయన తీసిపోతున్నాడు మీరు గమనిస్తున్నారా ఎవరు ఏ వాక్యం చెప్తున్నా ఏ రీతి చెప్తున్నా దేవుడు ఎట్లా మాట్లాడుతున్నావు ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడుతున్నాడు ఇవన్నీ ఈ చివరి కాలంలో జరుగుతున్నాయి కాబట్టి ఇప్పుడు నువ్వేం చేయాలా నువ్వు నిద్ర మేలుకోవాలా ఆ కాలమే తెలుసుకోవాలా తెలుసుకొని అలాగూ చేడు మనం విశ్వాసమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరీ సమీపంగా ఉంది నువ్వు విశ్వాసం ఇప్పుడు నీకు రక్షణ అవసరం ఇప్పుడు రక్షణ అవసరం మనుషులకి నీకు అవసరం నీకు కూడా రక్షణ అవసరమే నేను రక్షణ పొందిన కదా నాకెందుకు రక్షణ అంటే నిన్ను నువ్వు రక్షించుకోవాలా పాపం నుంచి ఈ లోకపు మాల్య నుంచి నువ్వు కాపాడుకోవాలంటే ప్రభులో నువ్వు నిన్ను నువ్వే కాపాడుకోలేకపోతే గొప్ప జనాన్ని ఈ లోకంలో మనుషులు ఏ రితిగానూ కాపాడగలవు కాబట్టి ఇప్పుడు నువ్వేం చేయాలా రక్షణ మరియు మన సమీపంగా ఉంది కాబట్టి రాత్రి గడిచి పగలు సమీపించిగా ఉన్నది రాత్రి గడిచిపోయింది పగలు సమీపంగా ఉంది కాబట్టి మనం ఏం చేయాలా అంధకార క్రియను విసర్జించాలా క్రియలు అంటే చీకటి శక్తులు చీకటి కార్యాలు మతపరమైన జీవితం ఆచారబద్ధమైన జీవితం నుంచి మనం బయటకు రావాలా ఎంతకాలం మనం మతపరంగా మనం జీవించగలం చెప్పండి అది కాలానికి చెల్లు సమయం అయిపోయింది అది ఇక్కడ నుంచి మనం ఎట్లా విజృంభించి దేవుని శువార్త మనం ప్రకటించాలా ఎంతమందిని మన రక్షణ నడిపించగలిగితే అంతమంది రక్షణ నడిపించాలా మన ఆత్మీయ జీవితాన్ని మెరుగుపరుచుకోవాలా నీ యుద్ధాన్ని నీ నీ యుద్ధ డాలు నువ్వు సిద్ధపరచుకో అనేక మంది యుద్ధం చేయబోతున్నాను త్వరలో ఎన్నో సమస్యల మీద రోగాల మీద నువ్వు యుద్ధం చేయాలా ఎక్కడుంది నీ కవచం ఎక్కడుంది నీకు ఖడ్గం ఎక్కడుంది నీ రక్షణ శిరస్నానం అవన్నీ నువ్వు సిద్ధపరచుకొని నువ్వు నిలబడాలా ఎందుకంటే ఇది సమయం అంధకార క్రియలను విసర్జించి తేజస్ సంబంధమైన యుద్ధోపకలు ధరించుకుందము మనం ధరించుకోవాలా యుద్ధోపకొనమును ధరించుకోవాలా తేజస్ అంటే వెలుగును ధరించుకున్న వాళ్ళు వెలుగును ధరించుకున్న వాళ్ళను ధరించుకోవాలా ఆటపాటలు ఈ లోకమంతా క్రైస్తవ జీవితాన్ని భయంకరంగా మనుషులు జీవిస్తున్నారు రీతిగా కాబట్టి నువ్వు ఎట్లా వాళ్ళని బయట తీసుకురాగలవు ఏ రీతిగా కాబట్టి ధర్మశాస్త్రం ధ్యానించే వాళ్ళు ఈ రోజు క్రైస్తవ జీవితంలో ఎన్నో వాక్యాలు మనం చెప్తున్నాం గానీ నిజంగా మనం పాటిస్తున్నామా మన విషయానికి వస్తే ఎందుకు ప్రభు మనకు జ్ఞాపకం చేస్తూ ఇతరులు జ్ఞాపకం చేయబడ్డవు ఒకవేళ చేయబడ్డా వాళ్ళు దాన్ని తృణీకరించి మేము సేవకులము మేము దేవుని బిడ్డలము అని చెప్పుకొని వెళ్ళిపోతూ ఉంటారు మాకు ఎవరు చెప్పారు అని కానీ మనం మనం అట్లుండొద్దు దేవుడు మనతో మాట్లాడినప్పుడు అవును ప్రవ్వా నేను నీకు అవుతున్నా ఈ బలహీతనాలో ఉంది ప్రవ్వ ఇప్పుడు నేను బలం ధరించుకోవాలి సహాయపడండి ఎందుకంటే మన అందుకే దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు ఎందుకు మనం విధేయత చూపిస్తాం కాబట్టి ప్రతి వాక్యానికి విధేయత చూపించిన వాళ్ళతో మాట్లాడే ఆయన మాట్లాడి మాట్లాడి ఆయన కూడా మౌనం ఉండిపోతాడు ప్రజలు ఎన్నిసార్లు చెప్పిన మా దేవుడు మాట విన విడిచిపెట్టేసి శత్రువులకి మనం అట్లా ఉండొద్దు కాబట్టి ఒక విషయం నేను మీతో జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను ఏంటంటే లోకాసు వార్త పదవ అధ్యాయంలో నుంచి కొన్ని వాక్యాలు మనం చూసినప్పుడు ఈరోజు మన జీవితంలో మనం ఏ రీతిగా ఉండాలా అనే విషయము ప్రభు మనకి జా జ్ఞాపకం చేసుకుంది ఇంతొప్ప కోణంలో మేము ధరించుకోవాలా పదో అధ్యాయము ఇరవై ఐదో నుంచి ఒక వ్యక్తి యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఒక మాట చెప్తున్నాడు ఇతను చూడండి ఇరవై ఐదో వచ్చనంలో అధ్యాయం ఇరవై ఐదో ఇదిగో ఒకప్పుడు ధర్మశాస్త్ర ఉపదేశకుడు లేచి అంటే ఒకప్పుడు ధర్మశాస్త్ర ఉపదేశకుడు ఉన్నాడు అక్కడ అంటే ఒకప్పుడు ఉన్నాడు ఒకప్పుడు ధర్మశాస్త్రం ధ్యానించిన వాడున్నాడు అతను లేచి వేసుకోవడం చేయమంటుంది అక్కడ బోధ కూడా నిత్య జీవము నాకు వారసుడకు నేను ఏం చేయాలా ఆయనను శోధించు అడిగాను ఎవరైనా అడిగేటవాళ్ళు మంచిగా అడుగుతారు కదా చోధిస్తూ ఎవరైనా అడుగుతారా చూడండి ఇక్కడ ఒక విషయం మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలా సేవా జీవితంలో మనం ఉన్నప్పుడు నీ దగ్గరికి వెళ్ళని నిత్యజీవం ఏం కాదంటే నువ్వు అడిగితే నువ్వేం చేస్తూ అడిగితే ఏం చేస్తావు చెప్పండి నేను ద్వేషిస్తూ ఒకటి వచ్చి నేను అడిగింది అనుకో నువ్వేం చేస్తావు నువ్వేం చేస్తావు చెప్పు ఏసు ప్రభు ఏం చేసిడు ఆయన శోధిస్తూ అడుగుతున్నా ఏం చేస్తున్నావు అందుకు ఆయన ధర్మశాస్త్ర మనం ఏం రాయబడిందయ్యా చూడండి ఆయన ఎంతో ప్రేమగా మాట్లాడుతున్నావు చూడండి ఆయన ప్రేమనే మనుషుని జయించింది ఆ సీక్రెట్ ఎవరని తెలుసుకుంటే వాళ్ళ సేవ విస్తరించిపోతుంది ఆయన ప్రేమ మనుషులు జయించింది ఆయన ప్రేమ ఆయన ప్రేమ ఏ దుష్టుడు కూడా నిలబడలేడు ఆ పూసైన పౌలు భయంకరమైన అంతకుడు ఆయన నరాంతకుడు క్రైస్తవులు చంపిండు అన్ని చేసిండు చివరి చేశాన్ని కూడా చంపటానికి బయలుదేరితే ఆయన దర్శించినప్పుడు పౌలు ప్రభు ఏం మాట్లాడు స్థౌలా స్థౌలా నీవేలా నన్ను ఎంత దీర్ఘంగా ఎంత వినయంతో ఆయన మాట్లాడినప్పుడు ఆ మాటలకి అతను మనసు కరిగిపోయింది దురాత్మ వెళ్ళిపోయింది ఆయన హృదయం కదిలింది బండలంటే ఆయన హృదయం కదిలిపోయింది దేవుని ప్రేమను మనుషులకు చూపిస్తే ఎంత కఠినడైనా సరే వాడు మారాల్సిందే వాడి హృదయం పగలాల్సిందే పౌలు ఈ పాపాత్మలో ప్రభు నువ్వు క్షమిస్తుందంటే అవును నేను నేను నువ్వు ఎందుకు నేను అంటే నేను ఇప్పుడు హింసించిన నా బిడను హింసిస్తాను హింసినాడు కాదా ప్రభు పౌలు సౌలా అన్నప్పుడు ఆయన ఎంతగా పశ్చాత్తాపడి ఆ క్రూరమైన మనిషిని ఆయన ఆయన మాట్లాడిను ఆయన మాటలో శక్తి ఉంది అలాంటి దైగల మాట వా ఆయన నోటి నుంచి వచ్చినప్పుడు మనుషులకు ఆదరణ కలిగించినప్పుడు వాళ్ళ హృదయాల్లో ఆయన చీకటి శక్తులు వెళ్ళిపోతే ఆయన ప్రేమ వాళ్ళ హృదయంలో నింపబడుతూ ఉంటుంది నీ దేవుడి వాక్కు నీలో నుంచి వాళ్ళకి వెళ్ళిపోతుంది అంత శక్తిగలది అంత ప్రేమతో దేవుడు అక్కడ మాట్లాడుతున్నాడు కానీ అతను ఏం చేస్తున్నాడు నీతి చూపించడానికి ఆ మాట్లాడుతుండడు అంత మందిలో ఒక దశలో నీతి మనం కనిపిస్తూ ఉంటాం కానీ ఎప్పుడు మన జీవి నీతిని నెరవేర్చిన మనం అసలైన నీతిమంతుడు ఎవరంటే నీతిని జరిగించే పత్తి వాడు నీతిమంతుడే అసలైన నీతిమంతుడు అంటే రక్షణ అనుభవం పొందినవాడు కానీ ఆయన నీతిని స్థాపించే వాళ్ళే నీతిమంతులు నీతిని జరిగించే పత్తి వాడు నీతిమంతులని పత్రికలో మనం చూస్తాం అక్కడ ఏంది ఆ నీతిని జరిగించడం అంటే ఆయన రక్షణ సువార్తను ప్రకటించడమే అంతకన్నా ఇంకేముంది చూడండి అయితే ప్రభు చెప్తుడు ధర్మశాస్త్రం అంతా పాటించే అంటే అన్ని పాటించినప్పుడు నేను ఇవన్నీ నీ పొరుగు ప్రేమించు అని చెప్తే అప్పుడు ఆయన ఏమండు సరే అని చెప్పనుడు తర్వాత అతను అనడు అవును కానీ నా పొరుగువాడు ఎవరు ధర్మశాస్త్రం ధ్యానించిన వాళ్ళకి పొరుగువాడు ఎవరు తెలిస్తలేదు సేవా జీవితంలో ఉన్న నీ పొరుగువాడు ఎవరు తెలిస్తలేదు పొరుగువాడెవరో తెలుస్తలేదు ఎవరు పొరుగువాడు మన పొరుగువాడు ఎవరు చెప్పండి ధర్మశాస్త్రం తెలిసిన వాళ్ళు వాక్యం తెలిసిన పొరుగువాడు ఎవరో తెలిసి లేని ఉన్నారు ఎంత దురదృష్టకరం చూడండి ఎంత బాధాకరమైన విషయం నిన్ను వాళ్ళు నీ పొరుగు ఆయన ఏమంటున్నాడు అవును గాని నా పొరుగువాడు ఎవరు అన్నప్పుడు యేసు ప్రభు ఒక ఉపమానం చెప్తున్న అక్కడ ఇది నేను ఎన్నోసార్లు వాక్యం చెప్పినా గాని విశేషమైన విషయాలు దేవుడు నాకు ఇంగట దినాన్ని నాకు బయలుపరిచి ఒక వారం నుంచి వాక్యం నేను ధ్యానిస్తున్నా ఇందులో ఎన్నో విషయాలు అంత విషేదీకరించి చెప్పలేను తర్వాత ఇప్పుడు అవకాశం ఉన్నప్పుడు నేను చేస్తా అయితే ఇప్పుడు మనం ఎట్లా ఉన్నామనేది ఇక్కడ ప్రభు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి ఏం చెప్తుంది అక్కడ చూడండి ఒక మనుషుడు ఏసు ప్రభు చెప్తున్నక్కడ ఒక మనుషుడు ఎరుశులేముని విడిచిపెట్టి ఏం చేస్తున్నక్కడ ఎరుకో పట్టణానికి దిగి వెళ్ళుచ్చు దొంగల చేత చిక్కినంట ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి ఎరుశులేం అంటే సమాధానం పట్టణం నుంచి విడిచిపెట్టి దిగి ఎరుకో పట్టణానికి బయలుదేరుతుంది ఈ వ్యక్తి ఎవరు ఎరుశులెం నుంచి విడిచిపెట్టేసి దిగి అంటే పైను పట్ట నుంచి కింద దిగి ఎక్కడ పోతుండు శితమైన దేశానికి పోతు అంటే ఎరుకు అంటే పోతున్నప్పుడు ఏం జరిగిందంటే దొంగల చేత చిక్కబడి అతను కొట్టిండు తన బట్టలు దోచుకున్నారు కొడ ప్రాణంతో అతను విచ్చిపెట్టి వెళ్ళిపోయినారు ఈ రోజు సైతానుడు దేవుని బిడల్ని వాడు వాళ్ళ రక్షణను దోచుకుంటున్నాడు వాళ్ళ బట్టలు దోచుకుంటున్నాడు కొడ ప్రాణంతో వాళ్ళ కొట్టిమిట్లాడుతుంది ఈ రోజు వాళ్ళ పై కట్టగా అనిపిస్తుంది వాడు వాళ్ళ ప్రాణాన్ని వాళ్ళ ఆత్మలు గాయపర్చిండు వాడు అది ను చూడగలవా నీ హృదయంలో నీ పైకి మంచిగా భక్తి గలవల్లా కనిపిస్తున్నాం మేము మాకు ఎలాంటి అవసరం లేదు అను కానీ నీ ఆత్మ సంగతి నీ శరీరం శరీర ప్రకారం చూస్తే నువ్వు ఉన్నావు కానీ ఈ ఆత్మను వాడు గాయపరిచిండు నీ ఆత్మ పడిపోయి అది ఘోషిస్తుంది నువ్వు చూడగలవా ఈరోజు వాళ్ళ ఆత్మలు ఎట్లా ఘోషిస్తున్నాయో ఎట్టగా చెరపట్టుకుని పోతున్నాయో గాయాలు పొంది ఎంత భయంకరంగా వాళ్ళు కొట్టిమిట్లాడుతున్నాయో ఆ రీతిగా చూస్తున్నాం మనం ఇంకొక రీతిగా చెప్పాలంటే ఎంతో మంది గాయపచ్చబడి వాడు మనుషుల్ని పీడిస్తున్న వాడు బంధకాల్లో పడి ఎంత భయంకరంగా పీడింపబడుతున్నారు వాళ్ళు దొంగ అంటే ఎవడు సైతాండే కదా వాడు దొంగ హత్య చేస్తాడు దోచుకుంటాడు తర్వాత వాడు నాశనానికి నడిపిస్తాడు నరకానికి నడిపిస్తాడు అలాంటి చేతుల్లో ఎంతో మంది చెక్కబడ్డారు ఈరోజు ఎన్నో ఆత్మలు చెక్కబడ్డాయి వాడు మనకంటే ముందుగా పనిచేస్తున్నావు జీర్మించి వాడు సమయం తక్కువే వాడు అయిపోయింది నా సమయం ఇక నేను నిత్య నరకానికి వెళ్తాను కాబట్టి ఎంతో నరకాన్ని తీసుకోవాలండి వాడు విజృంభించి పని చేస్తున్నాడు కానీ మనం ఏందంటే మనకి ఇంకా సమయం ఉంది ఇంకా టైం ఉంది సేవ చేసే టైం ఇంకా ఉందంట కుటుంబం అంతా ఉంటారు అప్పుడే నీకు పనులు అయిపోయినాయా అన్ని పనులు అయిపోయినా అన్ని బాధ్యతలు అయిపోయినా అప్పుడే సంచి పట్టుకుని సేవకి వెళ్తున్నావు ఇంకెప్పుడు సమయం కావాలా ఇంకెప్పుడు ముసడైన సేవ చేస్తావా నీ యమనా దశ నువ్వు సేవ చేస్తావా ఈ లోకంలో నీ వయసుని నీ ఎనర్జీని నీ శక్తిని అంతా ఈ లోకంలో ఖర్చు పెట్టి చివరి ముసలతనం వచ్చినప్పుడు ఆయన సేవ చేస్తూ ఇది ఏమైనా బాగుందా ఆయన రాకడ ఎంత సమీపగా ఉంది మనం అనుకున్న అంత నీ బాధ్యతలు నీ కుటుంబంలో ప్రతి సమస్యలన్నీ ఆయన తెలుసు అని తెలియదా నువ్వు ఆయన పనిలో నువ్వు నిమగ్నం ఉంటే సమస్తం దేవునికి ఇస్తాడు రోమినక్ష్మీ పత్రిక ఎనిమిది వద్ద మనం చూస్తాం దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం ప్రకారంగా పిలువబడిన వారి మేలు కలుటకై సమస్తము సమకూడి జరుగుచున్న పని ఎరుగుదుము అని పావులు చెప్తున్నా అక్కడ నీ జీవితం గురించి నీ భవిష్యత్తు గురించి నువ్వు భయపడ కాకర్లేదు నీ నీ జీవితాన్ని భవిష్యత్తు అనే చేతులు సురక్షితంగా ఉంది నువ్వు చేయాల్సిన పని నువ్వు చేయాలా ఇంకెప్పుడు బాధ్యతను వాళ్ళన్ని చేసరికి టైం అయిపోద్ది ఎప్పుడు సేవ చేస్తాం అని చెప్పండి ఎంతో మంది దినమును ఆలస్యం చెట్టు వాళ్ళు ఎన్ని ఆత్మలు పోతున్నాయి ఎన్ని ఆత్మలు పోతు వాళ్ళన్నిటికీ నువ్వే ఉత్తరవాది వాక్యం యాణించినప్పుడల్లా ఎంతగానో భయము వణుకు ఎంత భయం అనిపిస్తుంది ఎంత దుఃఖం అనిపిస్తుంది నిజమే కదా ప్రవ్వ ఎంత మంది వాడి ఉత్తరవాదిగా నేను పెట్టినప్పుడు వాడు చనిపోతే ఎంత ఆత్మ నశించిపోతాను చెప్పండి బాధ్యతలు బాధలు కష్టాలు మనకు ఉంటాయి అన్ని సమస్యలు మనకుంటాయి అప్పుడే కదా ఆయన ప్రేమను రుచి చూసి చెప్పేవాళ్లాగా ఉండేవాడు ఎవరికి సమస్యలు ఎవరికి కష్టాలు అందరికీ సమస్యలు ఉన్నాయి కానీ వాటన్నిటి నుంచి విడిపించే గొప్ప దేవుడు అయినా కాబట్టి ఆ దొంగల చేతులు చిక్కబడారు ఎంతో మంది సైతాన్ని వాళ్ళని దోచుకున్నాడు వాళ్ళని కానీ ఈరోజు ఎవరు వాళ్ళని విడిపిస్తారు వాళ్ళ గాయాలను ఎవరు కడతారు వాళ్ళ గాయాలని ఎవరు బాగు చేస్తారు ఈరోజు సేవా జీవితంలో ఎంతోమంది దేవుని బిడ్డలు దొంగలుపురిలాగా ఆ గూడు కట్టుకొని అక్కడే ఉంటున్నారు వాళ్ళు చీతాకొక చిలుకలాగా నువ్వు పైకి ఎగిరిపోతే నీకు తెలుస్తుంది ఈ లోకంలో ఏం జరుగుతుందో కానీ ఆ రీతిగా లేదు కానీ దేవుడు ఎందుకు మన ఈ రీతికి మనం తరబి ఇన్ని సంవత్సరాల నుంచి ఎన్నో విశేషమైన కార్యాలు మన జీవితంలో మన మన సేవా జీవితంలో జరిగిస్తున్నాడు మనం ఈరోజు అర్థం చేసుకోవాలా సమయం చాలా తక్కువ ఉంది దేవుని రాకుండా బహు సమీపం నువ్వు ఎంతమంది రక్ష నడిపిస్తో రక్షించుకో ఎక్కడ నీ సేవా ఫలం దేవుని అడుగు నువ్వు నడువు వెళ్ళిపో ప్రభు చెప్పిండి నేను నేను ప్రార్థన చేసిన ప్రవ్వా నువ్వేమో నన్ను అక్కడికి వెళ్ళమంటున్నావు నేను ఒక్కడి ప్రభు నేను ఏం చేయలే ప్రభు అన్నప్పుడు నేను కొన్ని రోజులు పోలే సేవకి కానీ దేవుడు నన్ను గర్దించిండు వాక్యందర హెచ్చరించి నేనొక్కడిని గలలీ ప్రాంతానికి నేను ఒక్కడిని బయలుదేరినా కదా నేను బయలుదేరినప్పుడే కదా పన్నెండు మంది శిష్యులు వచ్చిండ్రు నువ్వు బయలుదేరు నేను నీకు తోడుగా ఉన్నాను ఎప్పుడైతే ఆ వాక్యందర దేవుడి నాతో మాట్లాడిండో నేను సేవ కొనసాగిస్తే ఎక్కడి నుంచి ఎక్కడ పోయి ఎక్కడి నుంచి ఎక్కడ పోయి ఎంత మంది పరిచయం అయిపోయి ఎక్కడెక్కడో పోయి దేవుడిని ఒక్కడినే స్టార్ట్ అయినా ఎక్క ఎన్నో ప్రాంతాలకు దేవుడిని నడిపించిండు ఆయన తెలిసి నువ్వు ఎక్కడ నడిపించాలో నువ్వు ఆ రీతికి ప్రార్థన చేసినావా ప్రార్థన చేసి ముందడిగేసినవా నువ్వు ముందడిగేస్తుంటే దేవుడిని నడిపిస్తూ ఉంటాడు సమయం రాలేదు అని చెప్పడానికి వీలేదు కదా సమయం ఆసన్నంగా ఉంది కానీ ఏ రీతిగా నువ్వు ప్రార్థన పూర్వకం నువ్వు అడిగితే నడిపిస్తాడు కానీ ఇక్కడ ఆ నడిపించే టయానికి నువ్వు ఆలస్యం అయిపోతే వాడు నరకాన్ని తీసుకుపోతాడు నువ్వే ఉత్తరవాది నేను ఉత్తరవాదిని ఈరోజు మన జీవితాలు మనం పరిశీలించుకోవాలా మనం ఏ స్థితిలో ఉన్నామో చూడండి ఇక్కడ అప్పుడు ఏం చూస్తుంది అక్కడ ముప్పై ఒకటి అప్పుడు అక్కడ యాజకుడు ఆ త్రోవ పక్కన వీడుట తటస్సించాను అతడు చూచి అతను చూచి పక్కగా పోయాను ఈ చూచి అనే పదాన్ని మీరు అను చేసుకోండి మీరు టిగ్ పెట్టుకుని అక్కడ చూచి అనే పదాన్ని మీరు టిగ్ పెట్టుకోండి అక్కడ అతను చూచిండు పక్కగా వెళ్ళిపోయి అలాగే ఒక లేవిడు వచ్చిండు చూసిండు పక్కకు వెళ్ళిపోయిండు చూడండి ఆత్మీయ దర్శనం అర్థం చేసుకోండి ఎంతో మంది ఆ త్రోవను పోతున్నారు వారి క్రోరపాణంతో కొట్టుకొని వారు కొట్టుకుంటా ఉంటే ప్రాణం పోయే స్థితిలో ఉంటే ఆ యాజకులు ఆ దేవుని బిడలు దేవుని సేవ నిత్యం దేవుని సందులో బలు అర్పించట వాళ్ళు యాజకర్వం చేసేటోళ్ళు ఆ యాజకర్తం ధర్మశాస్త్రం పాటించి మనుషులకు బోధించే ధర్మ యాజకులు చూసి పక్కకు పోయినారే ఈరోజు ఈరోజు ఈ రోజు వ్యవస్థ అట్లానే ఉంది చూసి పక్కకు పోతున్నారు మాకెందుకు మా గుంపుకు మేము చెప్పుకుంటే చాలు మేము చెప్పిన వారికి వాక్యం చెప్పుకుంటూ ఉంటాం పోయిన వారికి వాక్యం చెప్తూ ఉంటాం మన స్వార్థపరులమా కాదా ఏసు ప్రభు చెప్పిండు మిమ్మల్ని ప్రేమించే వారిని ప్రేమిస్తే మీ ప్రేమ ఏపాటిది దాస్తులు పరిచయలు అట్లనే ప్రేమిస్తున్నారు కదా వాళ్ళ నీతి కంటే మీ నీతి అధికం కావాలా వాళ్ళ స్వనీతి మా కుటుంబం మా పిల్లలు మా వరకే మేము వాక్యం చెప్పుకోవాలా ఆ రీతిని ఉంటారు ఈ వాక్యం ప్రకారంగా వాళ్ళు ధర్మశాస్త్రం పాటించలే ఆ లేవిడి కూడా పాటించలే ఈ రోజు మనం పాటిస్తున్నామా అయితే ఒక సమరయుడు ప్రయాణం అయిపోవచ్చు కాబట్టి ఒక సమరుడు ఎక్కడికో ప్రయాణమైపోతుంటాను తన పని మీద పోతుండే ఎక్కడికో ప్రయాణమైపోతుంటే అక్కడ ఏం జరిగింది అన్నప్పుడు అతడు పడి ఉన్న వచ్చి వచ్చిండు వాళ్ళందరూ చూసిండ్రు వెళ్ళిపోయింది కానీ దూరం చూసినప్పుడు అతనికి అనిపించిండు చూసిన వాళ్ళు పక్కకు వెళ్ళిపోయినారు కానీ ఆ సమరుడు మాత్రము చూసిండు అందుకే ఈ సమరయుడు కావలివాడు ఆదృశ్యం కావలివాడు సమరయుడు అంటే కావలివాడు కాబట్టి కావలి వాళ్ళకి అన్ని కనిపిస్తూ ఉంటాయి ఎందుకంటే వాళ్ళు కావలు బుర్జు మీద ఉన్నారు వాళ్ళు ఉన్నత స్థితులు పైన వాళ్ళు పైన చూస్తూ పట్టణ ఎలాంటి ఉపద్రం వస్తుందో వాళ్ళు ఎప్పుడు కాపలా కాస్తూ కింద ఏం జరుగుతుందో కూడా అన్ని కనిపిస్తూ ఉంటాయి వాళ్ళకి వాళ్ళు జాగ్రత్తగా పరిశీలిస్తారు అన్నమాట కావలవాళ్ళకి అన్ని కనిపిస్తూ ఉంటాయి కానీ యాచకత్వం చేస్తే లోపల అంటే వాళ్ళకి ఏం కనిపించదు ఎందుకంటే వాళ్ళు లోపల కింద ఉన్నారు కాబట్టి ఈ కావలివాడు పైన ఉన్నాడు కాబట్టి అన్ని కనిపిస్తూ ఉంటాయి అన్నట్టు కాబట్టి కావలవాడు చూసిండు ఎక్కడ ఏందో పడింది మనిషి కొట్టుకుంటున్న పోయిండు అక్కడికి తర్వాత ఏం చేసిండు ఇక్కడ చూడండి ఎన్ని విషయాలు దేవుడు చూపిస్తున్నారు మనకి ఫస్ట్ ఏం చేసింది అక్కడ అతడు పడిన చోటుకు వచ్చిండు తర్వాత అతను చూసిండు తర్వాత అతని మీద జాలి పడి తర్వాత దగ్గరకు పోయిండు తర్వాత ఏం చేసిండు నూనె ద్రాక్షరసం పోసి అతని గాయాలను కట్టిండు నూనె ద్రాక్షరసం ఆయన ఎందుకోసం తీసుకెళ్తుండు కానీ తన సొంత పని మానుకొని ఈ ఈ ఈ దొంగల చేత చిక్కబడిన వాడికి పరిచర్ చేస్తాడు ఇతను పరిచర్ చేసిన వాళ్ళు ఏమో చూసి ఏ పరిచయం ధర్మ చేస్తానో తెలియదు వాక్యం ఏం తెలియనివాడు వచ్చి తన పని మానుకొని మరి అతని గాయాలు గడుతున్నాడు దగ్గర జాలి కానీ వాళ్ళకి జాలి ఉందా కరుణ ఉందా ప్రేమ ఉందా చూసిపోయిందా కానీ జాలి లేదు దగ్గర కానీ పోలే ఎవడు మనోడా ఇంకెవరన్నా దగ్గర కూడా పోలేదు ఎక్కడుంది ప్రేమ చెప్పండి ఈ రోజు లేరు అలాంటి వాళ్ళు ఈ రోజు నువ్వు నేను అలాగున్నామా ఎంతో మంది తైతన బంధకాల్లో కొట్టిమిట్లాడుతుంటే నువ్వు చూసి వెళ్ళిపోతావా నీ కన్నులు చూస్తానే ఈ రోజు ప్రపంచం నీ కన్నులు చూస్తున్నాయి ఎక్కడ నశించిపోతుంది నీకు తెలుసు అయినాగా నువ్వు పక్కకు ఉంటే ఆ యాజకులాగా మనం ఉన్నామా ఈరోజు మనం పరీక్షించుకోవాలా ఈ సమర్యుడు ఏం చేస్తున్నా దగ్గరకు పోయి తన వెలని తన సమయాన్ని పెట్టి అక్కడ ఏం చేసిండు ఆ వాడిని పరామర్శించిండు నూనె ద్రాక్ష పోసి వాడి గాయాలు కట్టిండు పాపపు జీవితంలో ఉన్న మనల్ని దేవుడు పడి ఉంటే మన దగ్గరికి వచ్చి మన గాయాలు కట్టలేదా మనం పొందిన ఆయన పొందిన గాయాలలో మనకు స్వస్థత మనం కూడా గాయపడ్డ వాళ్ళం పాపము రోగంతో ఉన్న వాళ్ళం మన అందరినీ రైతాని చెరగా ఉంటే ఆయన వచ్చి మన దగ్గరికి వచ్చి మనల్ని కరుణించలేదా ఈ లోకానికి వచ్చి ఆయన ప్రాణాన్ని మన కొరికి అర్పించలేదా ఆ రీతిగా ఈ సమరుడు చేస్తున్నాడు ఈ సమరుడు ఏసుప్రభు సాదృశ్యం ఒక దశలో ఈ రోజు నీకు నాకు కూడా సాదృశ్యం తర్వాత ఏం చేసిన తన వాహనం ఎక్కించుకొని ఒక పూట కౌలని ఇంటికి తీసుకుపోయి పరామర్శించండి ఏం జరిగిందయ్యా నీకు ఎవరు నువ్వు ఏ ప్రాంతంతో ఇచ్చినవాడు అని పరామర్శించండి అతను కూర్చోబెట్టి మాట్లాడం అంత సమయం ఈరోజు మనకుందా ఎప్పుడు నా కుటుంబం నా పిల్లలు నా ఇల్లు నా ఉద్యోగం అన్నీ మనం పోతూ ఉంటాం కానీ నేను ఎవరిని బాధ పెట్టడానికి మాట్లాడతలేను అవన్నీ మనకు ముఖ్యమే కదా అవన్నీ దేవుడే కదా మనకి ఇచ్చేయండి సమయం లేదు బ్రదర్ టైం లేదు బ్రెదర్ తర్వాత చూస్తాం బ్రదర్ అని చెప్తూ ఉంటారు ఎప్పుడు సమయం వస్తుంది చెప్పండి ఇవ్వబడిన సమయం వదిలేకపోతే మోడులాంటి లాంటి నిన్ను నరికివ్వకు మానున ఇచ్చిన సమయంలో ఆ చెట్టు ఫలించకపోతే ఇంకేం లాభం అది నరికివే కానీ ఇక్కడ ప్రభు మనకు చూపిస్తాడు ఆ ఫోటోకాల్ ఇంటికెళ్ళి ఏం చేసిండు అక్కడ పరామర్శించిండు మరునాడు రెండు దేనారం అంటే ఎంత టైం స్పెండ్ చేసి చూడండి అతను ప్రయాణం ఆపుకొని ఈరోజు మన జీవితాల్లో కూడా మన అన్ని ఎన్ని కష్టాలున్నా సూచనల సమస్యలున్నా బాధలున్నా కానీ వాటిని సరి చేసుకుని మనం ముందుకు సేవకి వెళ్తూ ఉంటాం సమస్య ఉందలే ఇంటికాడ వదిలిపెట్టి వచ్చిన వాళ్ళకి వాళ్ళు ఎట్టున్నారో ఏం చేతు అలాంటి మనసు నీకు ఉండదు నువ్వు సేవలో నువ్వు స్థిమితంగా సేవ చేయలేవు వాటి సాల్వ్ చేసుకోవాలా కుటుంబం కాల్సిన వాటి వాళ్ళకి ఇవ్వాలా తర్వాత నువ్వు సేవ చేసుకుంటూ ముందుకు పో అయినా కానీ దుష్టుని నీకు తలంపులు ఉంటాడు ఏమైపోతుందో ఏమైపోతుందని స్థైతం నేను అట్లా నిన్ను వాడు డైవర్ట్ చేసి నిన్ను బంధించేసిండు నువ్వు గ్రహించలేకపోతుంది ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు ఏ బంధకాలు ఉన్నావో ఏది నేను అడ్డగేస్తుందో ఈరోజు పరిశీలించుకో నువ్వు ఎక్కడ చిక్కబడ్డవో ను పరిశీలించుకొని వాటిని షేధించుకొని నువ్వు ముందుకెళ్తే ఎన్నో ఆత్మలను కాపాడువాడు అవుతావు లేకపోతే నువ్వు ఆలస్యం చేసి నువ్వు పైకొచ్చేలోపు నువ్వు బందకలు చేచ్చేలోపు ఎంతో సమయం పడితే ఎన్నో ఆత్మలు పోతున్నాయి నీ సేవా ఫలంలో దేవుడి ప్రణాళిక నీకు ఆత్మలన్నీ పోతున్నాయి నరకానికి దేవుడిని ఉత్తరవాదిగా పెడతాడు ఈరోజు మనందరినీ మనం అరీతిగా ఉంటే కానీ మనం అరీతిగా ఉండం కదా ఉన్నదని చెప్పుకుంటే కాదు కదా ఈ వాక్యం మన జీవితంలో నెరవేర్చాల తర్వాత ఏం చేసి మరునాడు తరుణ దేరాలను తీసి ఆ పూటకాల మనకి ఇచ్చి ఈతన్ని పరామర్శించుము చూడండి ఆ సమర్యుడు ఆ వ్యక్తిని తీసుకొచ్చి ఏం చేసిడు ఈతనికి అప్పజెప్తున్నాడు చూస్తున్నా ఆయన విధాన వాక్యం ఎట్లా పోతుందో యేసు ప్రభు ఆ సమరుడు యేసు ప్రభుత్వ ఆదృశ్యంగా ఆ గొప్ప జనాన్ని మనుషుల్ని దేవుడు ఆయన గాయాలు ఆ కట్టి అతను బాగు తీసి తన సమ్మెను తన వెలను పెట్టి నూనె ద్రాక్ష రాసం పోసి కొంత భాగం ఆయన చెల్లించి మిగతాది ఏం చేసిండు ఇంకొక వ్యక్తికి అప్పచేవుతున్నాడు ఆ వ్యక్తి ఎవరు ఈరోజు ఆ వ్యక్తి ఈరోజు ఎవరు గొప్ప జనాన్ని ఆ వ్యక్తి గొప్ప జనానికి సాదృశ్యంగా ఆ వ్యక్తిని ఎవరికి అప్పచేవుతున్నాడు ఒక పూట అంటే హోస్టల్ ఇంగ్లీష్ బైబుల్ చూస్తుంటే ఒక గృహ నిర్వహుడు అతను మనుషుల్ని పరామర్శించేవాడు ప్రేమగా చూసుకునే ప్రేమగా చూస్తున్న ఎవరు ఏసు ప్రభు ప్రేమించే వాళ్ళు ఎవరు అంత ప్రేమగా చూసుకోలేరు ఆ గృహ నిర్వహకుడు ఎవరో మనం చూస్తాం కొంచెం సేపు ఆయన ఒక వాక్యం ముగిస్తున్నాను సమయం కూడా అయిపోయింది కాబట్టి తర్వాత ఏం చెప్తున్నక్కడ ఇతన్ని పరామర్శించము ఇంకేమైనా నువ్వు ఖర్చు చేసినడలా నేను మరల వచ్చి అది నీకు తీర్చేదనని అతనితో చెప్పి వెళ్ళిపోయింది ఆయన ఏమున్నా అక్కడ కొంత ఖర్చు పెట్టిండు తర్వాత ఇంకేమైనా నువ్వు ఖర్చు చేస్తే ఇంకేమైనా అవసరమైతే ఖచ్చితంగా అతను ఖర్చు అవసరమే ఎందుకంటే చాలా గాయాలు దగ్గర ఆయన నేను మరలా తిరిగి వచ్చినప్పుడు నీకు ఇస్తా ఈ విషయం మీకు ఒక ఆత్మీయ సత్యని మీకు చెప్పాలనుకుంటున్నాను యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన మన దగ్గరికి వచ్చి మనకి ఎంతోమంది గొప్ప జన సమూహాన్ని ఎంతో ఎన్నో ఆత్మలు దేవుని ఇచ్చింది కదా నువ్వు పరిచయపోతే ఎన్నో ప్రాంతాల్లో వాళ్ళందరినీ ఇచ్చిన ఆత్మలే నీకు ఇచ్చిన వాళ్ళందరినీ కాపాడే బాధ్యత నీది నువ్వు మంచి గృహ నిర్వహకుల వాళ్ళకి అన్నం పెట్టి దేవుని వాక్యం వాళ్ళని పెంచాలా పోషించాల నువ్వు వాక్యంలో పోషించి వాళ్ళని ప్రయోజకులను చేసి ఈ లోకంలో పంపించాల నువ్వు సేవకులుగా తయారు చేసి దేవుడు ఈ రోజు కూడా ఏసుప్రభు కూడా ఆ ఆ వ్యక్తిని నీకు అప్పజెప్పిండి ఈ రోజు ఆ ఆత్మలు క్రోడపాణంతో కొట్టుకున్న ఆత్మల్ని ఈ లోకంలో ఉన్న పాపం ఉన్న దేవుడు నీకు అప్పజెప్పిండు నువ్వు ఏ రీతిగా ఆ గృహం నెరవేర్ లాగుంటవా నువ్వేమైనా ఖర్చు చేస్తే నీ మళ్ళీ తిరిగి వస్తా ఖచ్చితంగా మనం ఖర్చు పెట్టాలా నీ టైం పెట్టాలా నీ ప్రాణాన్ని త్యాగం చేసుకోవాలా ఆయన తిరిగి వచ్చినప్పుడు నీకు బహుమానం ఇస్తాడు తిరిగి వచ్చిందని నన్ను ఆ మాట మీరు అర్థం చేసుకున్నప్పుడు ఆయన తిరిగి వచ్చినప్పుడు ఎవరు క్రియల ప్రకారం వాళ్ళకు ప్రతిఫలం ఇస్తాడు బహుమానం ఇస్తాడు ఏసుప్రభు కాబట్టి ఇవి అన్ని విషయాలు ఎవరితో చెప్తున్నా అక్కడ ఆ ధర్మశాస్త్రం అనే వ్యక్తితోని చెప్తుడు ఈరోజు ఈరోజు వాళ్ళు లేరు ఈరోజు నువ్వు నేనున్నాం మనతో దేవుడు చెప్తున్నావు తర్వాత ప్రభు చెప్తున్నా మాట చూడండి కాగా దొంగల చేతులు చిక్కిన వానికి ఈ ముగ్గురులో ఎవడు పొరుగువాడని మీకు తోచుచున్నదని ఆయన వేస్తూ అడగగా అతడు అతని మీద జాలి ఎవరైతే జాలి పొరుగువాడు అప్పుడు ఏసు ప్రభు ఏం చెప్తుండ్రు అందుకు యేసు నువ్వు నువ్వును వెళ్ళి అలాగూ చెయ్యి అని చెప్పిండు ఆయన నువ్వును వెళ్ళి అలాగే చెయ్యమన్నప్పుడు ఈ రోజు దేవుడు మంతమ అనేక జీవితాలను మనము త్యాగం చేసుకోవాలా నిన్ను నువ్వు సంపూర్ణంగా రిక్తునిగా చేసుకొని త్యాగం చేసుకోవాలా పౌలు చేసిన రీతిగా అపోస్తులు చేసిన ఆ రీతిగా వాళ్ళందరూ సేవ చేయబట్టే ఈరోజు మనము ఈ బైబుల్ పట్టుకుని ఎంతోమంది రక్షణకు వచ్చిండు వాళ్ళ జీవితంలో ప్రాణాలు అతసాక్షులైన వాళ్ళు ఆయన సేవ నిమిత్తం ప్రాణార్థంగా పోయిబడ్డరు అంతగా త్యాగం చేసినారు కాబట్టి ఆ రీతిపైన మనం కూడా చెయ్యాలా ఒక వాక్యం నేను చూపించి నేను ముగించాలనుకుంటున్నాను మనము ప్రతి క్షణం మనం ప్రబల్లో మనం పాల్గొందు కదా కాబట్టి మొన్నటి దిన నెల్లూరు ప్రాంతానికి వెళ్ళినప్పుడు దేవుడు ఆ విషయం నాకు బయలుపరిచిండు మొదటి కొరింది పత్రికలో నేను ఎన్నోసార్లు ఈ వాక్యం ధ్యానించిన గానీ అది నాకు ఎప్పుడు అర్థం వాక్యం మొదటి కొరింది పత్రిక పదకొండో అధ్యాయం ఇరవై ఆరో పౌలు ఏసు మరణం ఆయన శరీరక్తలో పాల్పొందేటప్పుడు అందరూ పరీక్షించుకోవాలని అక్కడ హెచ్చరిస్తూ ఉంటాడు కదా అయితే ఒక విషయం నేను మీకు జ్ఞాపం చేయాలనుకుంటున్నాను ఏంటంటే ఇరవై ఆరో వచ్చినం చాలా ముఖ్యం మీరు ఫస్ట్ కొరంది పదకొండు అధ్యాయం ఇరవై ఆరో మీరు ఈ రొట్టెన తిని ఈ పాత్రలోది త్రాగునప్పుడు ఎలా చూడండి ఆయన శరీరక్తంలో ఏముంది అక్కడ ఇరవై ఆరు మీరు ఈ రొట్టెని తిని ఈ పాతలోనేది త్రాగునప్పుడు ఎలా కాబట్టి ఆయన మరణంలో పాల్పొంది వాళ్ళందరూ కూడా ప్రబల ప్రభల్లో ప్రభు శరీరంలో పాల్పొంది వాళ్ళందరూ కూడా ఏం చేయాలంట ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు ప్రభు వచ్చేంత వరకు ఆయన మరణాన్ని మనం ప్రచురించాలా అంటే ఆయన శిరో మరణాన్ని ప్రచురించాలా అనేకుల్ని బలలో పాల్పొందుతున్నావు కానీ నువ్వు అనేకుల్ని ఆయన బల దగ్గర తీసుకొని రాగలవా ఆయన మరణాన్ని ప్రచురించడం అంటే యేసు ప్రభు ఎందు కొరకు పాపుల కొరకు మరణించింది అనే అనే సత్యం ఎలుగెత్తి చెప్పి అనేకుల్ని అందులో పాల్గొన ఎంతో మందిని ఈ రోజు మనం ఆయన బలలో మనం పాల్గొందుతున్నాం అంటే ఈ రోజు మనం ఆయన బలలో మనం పాలుమంతున్నాం అంటే చూడండి ఆయన ఆయన మరణం ప్రచురించిన ఎంతో మంది ఈ రోజు నువ్వు బలలో పాలుమొంతును కాబట్టి నువ్వు అనేకులను ఆ బల దగ్గరను అంటే ఎంత ప్రయాసం చెప్పండి ఆయన ప్రేమించే వాళ్ళు అనేకులు ఆయన మరణంలో నడిపించాలా ఆయన శ్రైన్లో నడిపించాలా అలాంటి కృపలో ప్రభు మనం నడిపించాలని ప్రార్థన చేద్దాం కాబట్టి ఆయన రాకడ దినాల్లో మనం ఉంటున్నాం కాబట్టి మనం మన జీవితాన్ని పరీక్షించుకుందాం మనం ఏ ఏ ఎందు దోషారాపంలో మనం ఉన్నామో వాటి అన్నిటి మనం ఒప్పుకొని ఇక్కడ నుంచి మనం ఆయన కొరకు మనం విజృంభించి ఆయన స్వార్త ప్రకటించాలా ఎన్నో ఆత్మలు నశించిపోతున్నాయి కాబట్టి దావిదు ఆ మెభిషే మెభిషేతో అనే ఒక వ్యక్తి ఉంటాడు మొదటి సమయాల గ్రంథంలో ఆయన కుంటివాడు ఏమైనా కొడుకైన కుంటివాడు ఉంటే అతన్ని తన బల దగ్గర భోజనం చేయాల నా జీవి నీ జీవితకాలం నిన్ను నా బల దావిదు అతను ఆహ్వానించిండు దావిదు తన జీవిత కాలం అంతా ఆ బల దగ్గర భోజనం చేసి చేయించేలా ఉన్నాడు గాని అతని కుంటితనాన్ని తీసివేయలేకపోయినాడు ఆత్మీయ దిశలో ఈరోజు కుంటితనం ఉన్న వాళ్ళందరినీ ఏసు అనేకులు మనం ఆయన బల దగ్గర తీసుకొని రావాలా రక్షణ దేవుడికి చిన్న వాక్యం దీవించిన గాక స్తోత్రం ప్రభాయన పాదంలోకి వెళ్ళాలి స్తోత్రాలు దేవసం మా ప్రభా ప్రతి ఒక్క క్రీష్ను గర్దించి దేవాయసం మా ప్రేమ నిలవాలని పొరుగు ప్రేమించమని చెప్పారు మా ప్రభా దేవా రియల్ గా మేము దేవాయసా ప్రేమిస్తున్నామా లేదా మేము పరీక్షించుకోవాలి మా ప్రభా దేవాయసే మా పడినప్పుడు దేవాయ మా వెళ్ళిండు లేవెక్ వెళ్ళిండు దేవాయశ్ మా ప్రభా ప్రతి ఒక్కరు వెళ్ళిరు మా ప్రభా దిశలో ఉండాలి మా ప్రతి ఒక్కరిని చూసే దిశలో ఉండాలి మా మాకు ఇచ్చినటువంటి వాక్యను బట్టి నీకు వందనాశ్ అవుతాయి దేవ నీరు కట్టి ఫలించాడు మహప్రభా ప్రతి మేము దేవ నెమరేసుకుని మరొకసారి మేము నెమరేసుకుంటే సామించాడు మహాప్రభా ఇక దేవుడు కుమరించాడు మహాప్రభ దేవేసి మా ప్రభా మీరే మా జంతువుని నడిపించిన దాన్ని బట్టి స్తోత్రం మా ప్రభా రాత్రికాల సమయంలో దేవాయస్మ ప్రతి ఒక్కరికి దేవ నీకు వాక్యం అందిలాగ్న బట్టి స్తోత్రం ప్రతి ఒక్కరు బలపడాలా మా ప్రభా నీ ఎందు ప్రతి ఒక్కరు దేవాయస్మాప ఈ నిలిచుంటే ఎటువంటి సాధనగా దేవ ఎవరిని ఎత్తుకోపోకుండా దేవా హయస్మ ఉంచుతాడు మా ప్రభా దేవ ఎవరిని వాడు వేచి చూస్తున్నాడు మా ప్రభా దేవాయస్మ ప్రభా సమయం ఇవ్వకుండా మేము నీ నీ అంద మేమే నిలిచి ఉంటా సాయం చేయండి మా ప్రభా మీరే మా గొప్ప దేవుడు మా ప్రభా ముఖ్యంగా మా ప్రభా రేంకరిస్తారు మనోజనం గురించి ప్రాణిస్తున్నారు మా ప్రభా ప్రతి ఒక్క చివరి క్రీస్తులను గర్దించండి వరకు దేవ మీ రక్త ప్రోక్షణ దయచండి మా ప్రభా నమ్మిన బిడ్డలు సేవ చేస్తారు మా ప్రభావి ప్రతి ఒక్కటి దేవాయస్ మా ప్రభా మంచిగా అంటే చుట్టుముట్టు దేవతలను కావాలండి దేవ ఎటువంటి దురాస శక్తులు రాకుండా సాయం చేయండి మీరే తోడైనాడు మా ప్రభా మంచి ఆరోగ్యం దాయించండి మా ప్రభావి ఇంకా బలంగా సేవ్ చేయటం సాయం చేయండి మా ప్రభావ నిన్ను నమ్మిన బిడ్డలు మా ప్రభా నీతో ఉన్నటకు సాయం చేయండి మా మీరే తోడైనాడు మా ప్రతి ఒక్క చిన్న గద్దించండి మా ప్రభా మీరే తోడైనాడు మా అలాగే మోజోస్ బ్రదర్ గురించి ప్రాణిస్తున్నాడు వాళ్ళ కొడుకుల గురించి ప్రాణిస్తున్నాడు మా ప్రతి ఒక్కరు మారటకు సాయం చేయండి వాళ్ళకి జాబ్ దొరకాల మా నేను భయభక్తులుగా జీవించలే సాయం చేయండి మా ప్రభా దేవాయస్య మనుషులు ఒకటే రీతి ఉండలేరు మా వాళ్ళు దేవాయస్మర చేంజ్ అవుతాడు మా ప్రభా ప్రతి ఒక్కరు దేవాయస్మర వాళ్ళకు దేవాయస్మ ప్రతి ఒక్కరు ఒక్కరిగా ఉండటం సాయం చేయండి దేవాలను ముట్టాడు మా ప్రభా స్వస్థపరిచాడు మా ప్రభావ ప్రతి ఒక్క మీరే తోడైనాడు మా అలాగే మా ప్రభావ వేసే మా ప్రభా రామచంద్ర గురించి ప్రాణిస్తున్నాడు మా ప్రభావ అతనికి క్యాన్సర్ తీసి వేయండి మా దాంట్లో దేవ వైద్యం మంచి జరటకు సాయం చేయండి మా మీరే పర్వం వైద్యుడు మా ప్రభా నమ్ముకునే భాగ్యం దయచేయండి మా ప్రభా పాపం ఒప్పుకొని నీ అందు బాప్తిజం తీసుకుని దేవా నీ అందు సాక్షి బిడగా జీవించడానికి సాయం చేయండి మా ప్రభావ మీరే తోడైన మా ప్రభా ఇక్కడ ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరు దేవించి ఆసరించాడు దేవీ మా ప్రభా మన వాంఛను ప్రతి ఒక్కటి తీర్చండి నీ అందు భయభక్తులు కలిగి నీ డే టు డే లైఫ్ లో తిరుగుటానికి సాయం చేయండి మా ప్రతి ఒక్కరికి సువార్త అందాలి మా ప్రభావ గ్రామాలు దేవాయసం అప్పుడు ఎక్కడెక్కడ గ్రామాలున్నాయో దేవ ప్రతి ఒక్క ప్రాంతంలో సువార్త అందటానికి సాయం చెందా ప్రతి ఒక్కరిని మేము పాపాలు ఇచ్చి దేవాయసం అప్పుడు భావ మరుగు చేయాలి అప్పుడు మీరే సాయం చేయండి మా ప్రభావ నేను ఎందుకు దృష్టి పెట్టి ఉండటం సాయం చేయండి మా ప్రభావ నీకే మహిమ ఘనత ప్రభావం చెల్లెల మా మా విషయంలో కూడా ప్రతి ఒక్క విషయంలో మీరే సాయం చేయడం మా ప్రభావం ఎక్కడ వెళ్ళినా కూడా ఇంటర్వ్యూకి దేవాసిన ప్రభా నో వేకెన్సీ ఉంది మా ప్రభా దాంట్లో మీరే సాయం చేస్తా ప్రతి ఒక్క కాల్స్ నేను అటెండ్ చేసిన మీరే సాయం చేతి ఒక్కటి నీ మైమ కొరకే మా ప్రభా అంతా నా మేలుకే మా ప్రభా చేసిన దాన్ని బట్టి నీకు వందన సూత్రాలు నీ సేవ ఇంకా బలంగా మేము వాడుకుంటా సాయం చేయండి మా ప్రభావ అంత దినాల్లో దేవాయస్సు మా ప్రభావ అనేకులు మేము రక్షించే భాగ్యం మాకు దయచేయండి మా ప్రభావ నీ యొక్క వాక్యం చేత దేవ నీ చేత నీ ప్రార్థన చేత దేవ మీ తట్టు నిన్ను అత్తుకొని మేము జీవించాలనే సాయం చేయండి మా ప్రభావ బిడ్డల మా మేము దేవాయస్సు మా ప్రభావం భయపతులు ఎటువంటి కీడు ఆనపై కలగకుండా సాయం చేయండి ఎటువంటి కీడును కూడా క్రీస్ చేసిన గద్దిస్తున్నా మా ప్రభా వెళ్ళిపో పారిపోయితాన మీరే సాయం చేయండి ప్రతి ఒక్కరు మనోవాంఛనలు తీర్చండి మా ప్రభు ఇక్కడ కేవీపీఎం లో రాయి బ్రదరు కావ్య సిస్టర్ దేవ గ్లోరీ సిస్టరు నతానిల్ బ్రదరు దే దీప సిస్టరు రూపసన్న అభిబ్రదర్ ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆశ్రయించాడు మహప్రభ ఇంకా శ్రవణ్ బ్రదర్ ఇంకెంత మంది మహాప్రభ మా దాంట్లో దేవా అలాగే నతానిల్ బ్రదర్ దేవప్రభ ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆశ్రించాడు మా ప్రిలీప్ బ్రదర్ పరిశుద్ధిరావు బ్రదర్ వాళ్ళ మిస్సెస్ వాళ్ళ పిల్లల్ని ప్రతి ఒక్కరిని దీవించి ఆశ్రయించాడు చంద్రశేఖర్ అని వాళ్ళ ఫ్యామిలీని అప్పన్న పప్పు ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆశ్రయిస్తారని రాధికాంటిని కూడా దీవించి ఆశ్రయిస్తారని త్వరగా రాబోతున్న వేడుకొచ్చున్నాం తండ్రి ఆ మేన్ స్తోత్రం నాయన పరిశుద్ధి పరిశుద్ధి నామానికి స్తోత్రం స్థుతి చెల్లిస్తున్నాం నమ్మదగిన దేవుడు నువే గొప్ప దేవుడు సర్వ శక్తి కలిగిన తండ్రి మీ పరిశుద్ధ నామానికి స్థుతులు స్తోత్రాలు కృతజ్ఞతలు నా తండ్రి సమయం నుండి ప్రభావ మమ్మల్ని కాచి కాపాడి మీ కృపలో భద్రపరిచి నాయన మీ సన్నిధులు నా తండ్రి మమ్మల్ని సమకూర్చినందుకు స్థుతులు చెల్లిస్తుంటున్నాము నాయన మీకు స్తోత్రం చెల్లిస్తుంటున్నాం నా తండ్రి మేము అంత్యుదములలో ఉన్నామని గమనించుకున్నకు కావలసిన జ్ఞానమును దయచేయండి ప్రభా నా తండ్రి దినములు చెడ్డవి ప్రభా అని మీరు చెప్తుంటున్నారు ప్రభు దినములు చెడ్డవి గనక సమయమును పోనీక మేము సద్వినియోగం చేసుకునేటప్పుడు మీ యొక్క ఆత్మ నడిపింపు మాకు దయచేయండి ప్రభా మీకు స్తోత్రం చెల్లిస్తుంటున్నాం రాజా సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లిస్తుంటున్నాం అయ్యా ఈ మహిమ మనుషులకు కాదు ప్రభావ మీ పరిశుద్ధ నామానికే చెల్లెను గాక తండ్రి మీకు స్తోత్రుల కృతజ్ఞతలు తెలియజేస్తే ప్రభావ మరి ప్రార్థిస్తుంటున్నాం నా తండ్రి ప్రతి చేసిన ప్రార్థనకు మీరు జవాబు ఇవ్వగల సమర్థుడు ప్రభావ నా తండ్రి ఎందుకంటే కోట్ల మంది ఒకే క్షణంలో నా తండ్రి మొరపెట్టిన వినగలవు ప్రభా పట్టి జవాబు దయచేయగలరా సమర్థుడ ఉన్నవి అని నమ్ముతున్నాం తండ్రి ఆయన రేణుకా సిస్టర్ ముట్టండి తాకండి స్వస్థపరచండి నాయన మంచి ఆరోగ్యం దయచేయండి సంపూర్ణ స్వస్థత దయచేయండి ప్రభావ నీ గాయపడ్డాం ద్వారా ముట్టి తాకి స్వస్థపరచండి యహోవ రఫా మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం అనుజాని కూడా ముట్టి తాకి స్వస్థపరచండి నాయన అయినా ప్రభా నా తండ్రిని మీ సేవలో ప్రయాసపడి బిడ్డలని ముట్టి తాకి స్వస్థపరచండి మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభా అతను అలాగే నా తండ్రి రామచంద్ర బ్రదర్ విషయంలో ప్రార్థిస్తుంటున్నాం నాయన నా తండ్రి దీనుల దేవానికి స్తోత్రం నా తండ్రి మొర ప్రభు వీరేక ఆయన ముట్టి తాకి స్వస్థపరచండి ఆయన మంచి ఆరోగ్యం దయచేయండి సంపూర్ణ స్వస్థత దయచేయండి ప్రభు మీకు స్తోత్రం చెల్లిస్తుంటున్నాం ఇంకో బ్రదర్ని కూడా ముట్టి తాకి స్వస్థపరచండి ఆయన వారు మనసు దయచేసి రక్షణ భాగ్యం దయచేయండి అతన్ని అనేకులను ప్రభు ఆయన ద్వారా అనేక ఆత్మలను నా తండ్రి వచ్చుటకు రక్షించ సహాయం అనుగ్రహించి నడిపించండి ప్రభావ మీకు స్తోత్రం నా తన ప్రభావ మరి చేస్తున్న బిడ్డలు నా తండ్రి చేస్తున్న సేవను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ఆయన ప్రభావ ప్రతి ఒక్కరు మరి సేవ గురించి ఎంతో ప్రయాస పడే బిడ్డలు కేబిపిఎం లో ఉన్నారని ప్రభా నాకు ఆత్మవిశ్వాసంతో మేము ముందుకు వెళ్తున్నాం ప్రభావ మీకు స్తోత్రం వరని దీవించండి వాటి కుటుంబాలను రక్షించండి ప్రభావ మరి కావాల్సిన అక్కడ క్రీస్తు నామంలో తీసండి నా తండ్రి ఆయన ప్రభావ మరి అనేకుల విషయంలో మేము సాక్షి చెప్పిన ఒక సహాయం అనుగ్రహించండి ప్రభావ నా తండ్రి ఆ తండ్రి మీకు స్థుతులు స్తోత్రాలు కృతజ్ఞతలు అనిపిస్తుంటున్నాము నాయన మీకే స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాము తండ్రి రాత్రికాల సమయంలో ఆ తండ్రి మీకు కృతజ్ఞతలు చెల్లిపరుస్తుంటున్నాం నా తండ్రి వాక్యం ద్వారా తండ్రి మీరు మాతో మాట్లాడిన ప్రభావ మీకు స్థుతులు చెల్లిస్తుంటున్నావు రాజా ఆయన నువ్వే నమ్మదగ్న దేవుడు నువ్వే గొప్ప దేవుడు ఆ తండ్రి మీకే స్తోత్రం తండ్రి కృతజ్ఞతలయ్య ఆయన మరి మమ్మల్ని మన్నించండి కుటుంబాన్ని దీవించండి ప్రభావ తండ్రి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తుంటున్నాం నాయన ప్రభా నా తండ్రి ప్రజల విషయంలో ప్రార్థిస్తుంటున్నాం నాయన సరాజ్ బజార్ విషయం గురించి ప్రార్థిస్తుంటున్నాం నాయన రైతు నా తండ్రి ప్రభావ ఏ అడ్డంకులు నా ఏసీ తొలగించండి మంచి ఉద్యోగం ఇప్పించండి ప్రభావ నా తండ్రి ఈ లేటు కూడా ప్రభావ మన దీని ఆశీర్వాదం కొరకే కావచ్చు నాయన సరే ప్రభావ నా తండ్రి సమయం అన్న ఒక సమయం ద్వారా నా తండ్రి అందరిలో కనపరిచింది ఆయన మీ నామానికి మహిమించుకోండి అందరి కుటుంబాలను దీవించి ఆశీర్వదించి పరిశుద్ధాత్మక ప్రార్థిస్తున్నాం తండ్రి స్వత్రం పరిశుద్ధ నా తండ్రి యేసు ప్రభువ గొప్ప దేవ జీవంగ నీకేస్తు సర్వ సు సర్వశక్తులున్న దేవుడ భూమి భూమి ఆకాశం సృష్టించిన దేవ ఆది అంతమై ఉన్నావు ప్రభువ భూమి నా భూమి నా పాద ఆకాశం నీ సింహాసనం అన్నావు తండ్రి ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఉన్నా ఉంటారు అక్కడ నువ్వు ఉంటావునని సెలవు ఇచ్చినావు ప్రభువ మరి మేము ఎక్కడ కూడుకొని ప్రార్థిస్తాం ప్రార్థిస్తామో తండ్రి మేము మరి మేము చేసే ప్రార్థనన్నింటికి జవాబు వచ్చేటట్టుగా సహాయం చేయి తండ్రి అందరినీ మేము దీవించ ప్రభువ ఆమె ప్రభావా కలవరిలో ప్రభా సెలవులు మా పాప మా శాప రోగా నుంచి ఎంతో వేదన పడి మాకు వచ్చిన శిక్ష మీరు కోటే ప్రభా మీరు పొందింది అలాగే మాకు శిక్ష కొట్టేసి విజం ఇచ్చిన దీవాని ఈ రాత్రి ప్రభా మాట్లాడి ఈ వాక్యం రెండే చర్లకి కట్గం మేసుప్రభ నా దీవాని స్వతం అవు సుప్రభా మేము సౌదరుని ప్రేమించాలా పురుగు వాళ్ళని ఈ ఆగ్ఞా మా జీవితం సరిగ్గా చేయప్రభ ఎందుకు మనకి మా జీవితంలో టేటా కనిపెడితే మీరే దేవుడు ఇంకెవ్వరు గుర్తుపట్టలేదు నా జీవానికి ఎడవని ఎడవా అని చెప్పిండ్రు నువ్వు తప్ప ఏ దేవుడు లేదు లాజర్ దుఃఖ ప్రేమించి కళ్ళని కాడి నా జీవానికి స్తో పౌలు అంటుండ్రు భాషలు వరమైన కానీ కానీ విశ్వాసం లేకుండానే కానీ ప్రేమ లేకుండా ఎడతాక మనుషులు ప్రేమ పొంగి పారాడు నా దీవ ఒకే రీతికి ప్రేమ మనందరు క్షుపాలు వేషధర్మాలు తీసేయండి నా దీవానికి స్తోతం నేనుగా మట్టం తాకండి ఇది ప్రభా ఉన్న కనుక మీరు ఈ గాయధర సని బై తనజంతో తన రేవనత్తుని ఈ వరత్ వాక్షన్ చేయాల నా దీవానికి స్తోతం ఆమెవి ఒక రీతికి వెళ్ళాలా ఆ తాకండి మీరిచ్చిన ప్రేమానికి వందలేస్తూ ప్రభ ఇంకా ప్రేమ అనే అధికం కావాలా ఆయన ఇంకా సేవలో వాడవల అలాదేవాణి శుభం ఈ సమల్లో ఇతరులకు ప్రేమ అని చెప్పి చాలా బాధ్యపడతాను నీ ప్రేమతో నింపి జ్ఞానంతో మీ బుద్ధివంతం మీ సాక్ష్యం నిలబెట్టుకున్నాను జాబ్ విషయం లేదు ప్రభా చింతే పడవద్దు ఇంత మేమీది వేస్తున్నాం అలా లే సమయముందు మీ జాబ్ ఇస్తాము అధికంగా ఊహించకనే అధికం ఇచ్చే దేవుడితో మీరు మహాదేవుడు గొప్పదేవుడు మీరు నెల్లుడు కారు వేసప్రభ అలానియా సమస్య చేసిన దేవుడు మన్నాని సైతాన్ని అలానియా దాని తొక్కేసి విజయం పొందిన దేవుడు మా పక్షం ఉండగా అలాని ఆ బ్రదర్లు ఇంకా విశ్వాసం దాని శిరమంచు ద మీ చిత్తాన్ని మీ తనంపు బ్రదర్ బ్రదర్ రావాలా దాన్ని నెరవేర్చుకోండి రామచంద్రముఠని తాకండి ఆయన కోసం మీ రక్తం కాడ్చును ఆ రక్తం కింద రావాలా రక్తంతో కడగండి జన్మ పాపం కన్నా కడగండి మీకు సమస్యను సాధ్యం వేసా ఆ రోగం ఎందుకు వచ్చింది మీకు తెలిసేది ప్రభా నా దేవ పాపం వల్ల వచ్చింది కనుక ఆయన పాపం క్షమించి సుస్థపరచండి తన భార్యను మార్చుకుని రక్షించుకోండి ఎంతో మంది ఉన్నారు సుప్రభ మీరు పిలిచింది సుప్రభ పిలుపుకు నీ ఏర్పాటుకు నిత్యం చేసుకోవాలా ముఖ్యంగా సోదరులు ప్రేమించాలా మా కురు ప్రేమించాలా ఈ రెండు భారం మా మీద ఉంది కనుక దేనిలో తప్పిపోయినం ఈ రాత్రి కాలంలో మీరు మాట్లాడాలని ఆ ప్రసామీ పశుదేవ మా ప్రియ పర్వకు అండి నీకు ఎంతో వన్నాాలేసయ్య నా దేవా నా ప్రభావ ఈ రాతి కాల సమయంలోనైనా మీ ప్రియులందరితో కలిసినైనా నేను స్థుతించేలాగన ఘనపరిచేలాగనా మీ వాక్యాన్ని ధ్యానించే అవకాశాన్ని ధాన్యతలు మీరు మాకు అందరికి అనుగరించిన ప్రభావ నీకు ఎంతో వందలు ఈసయ్యా మీ వాక్యం చేత ప్రభావ మీరు మమ్మల్ని హెచ్చరించిన అయినా మీ వాక్యానుసారంగా నా జీవితం ఉండాలా ప్రభావా నా దేవాసా నీకు ఎంతో వర్ణాలు అర్పించుకుంటున్నైనా మా సహోదరుని మేము ప్రేమించాలా మా పొరుగు కూడా ప్రేమించాలా రెండు భారాలు మాకు అనుగ్రహించినారు లోపల ఉన్న మందకు ప్రభావ ఒకటి ఉంది ప్రభా బయట ఒక మంద ఉంది రెండు మందలు కలవాలా ప్రభావా అలాంటి బాధ్యతను భారాన్ని మీరు మాకు అందరికి మీ జీవితం ప్రవా ఏ రీతిగా త్యాగం చేసుకుని మా కొరకు ప్రాణం పెట్టి రక్షించుకున్నారు మా జీవితాలు కూడా ప్రభా ప్రాణార్పంగా ప్రభావ మీ సేవలో మేము పోయబడాలా అనేక జీవితాలలో ప్రభావ జీవం తీసుకొని రావాలా ఓ ప్రవ్వా మీ జీవం మేము మాలో ఉంది మా జీవాన్ని ప్రభావ అనేకులకు మేము ఇవ్వాలా అది ఎందుకంటే అది మీరిచ్చిన జీవం కాబట్టి ప్రవ్వా అది మీ వాక్ ద్వారానే సాధ్యం కాబట్టి మీ వాక్యాన్ని ప్రకటించి అనేకుల్ని జీవింపజేయాలా ప్రవ్వా నా తండ్రి మీరే సహాయపడమని ప్రాదిష్టమైన దుష్ట శక్తులు విజృంభించి పనిచేస్తున్నాయి ప్రభావ మీ బిడ్డల ప్రభావ భయం కూడా శోధిస్తున్నాడు ప్రవ్వాడిని ఏసుక్రీస్తున్నా గద్దిస్తున్నాం ప్రతి చీకటి శక్తులను గద్దిస్తున్నాం ప్రతి అనారోగ్యాలైన గద్దిస్తున్నాం ఏసుక్రీస్తున్నాం శరీరాలను విచ్చిపెట్టి వెళ్ళిపోస్తాయితానని నీకు ఆజ్ఞాపిస్తున్నా నజరుడైన ఏసుక్రీస్తాపిస్తున్నా హలలుయ్య ప్రవ్వాడిని భక్తులను నలగొడుతున్నాడు ప్రవ్వా నైనా కనికరించండి ప్రభావ కృప చూపించమని ప్రార్థిష్టమైన నా దేవ నా ప్రవ్వ మనోజ్ బారి గురించి మేము ప్రార్థిష్ట ప్రవ మీ కృపలో మరోసారి మీరు జ్ఞాపకం చేసుకోండి మీ కనికెరిని చూపించండి స్వస్థపరచమని ప్రాదిష్టమైన తలనొప్పించి సంపూర్ణమైన హీడింగ్ ప్రకటిస్తున్నాం మేస్తూ క్రీస్తున్నామ బలపరచండి స్వస్థపరిచినైనా మీ కొరకు సాక్షలు పెట్టుకోని ప్రార్థిష్టమైన నా దేవ ఆ రీతి గారు వెనుక సార్ గురించి మేము మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి ప్రవ్వా కలవరిశిల్ అయినా మీరు పొందిన గాయలలో స్వస్థత ఉంది ఆ బిడకు సంపమైన స్వస్థత మేము ప్రకటిస్తున్నాం నైనా ఏసుక్రీస్తు నామము స్వస్థపచ్చండి మహిమ ఉందని ప్రభావ ప్రతి గుండెలను ప్రతి నరాలు ప్రభావ కీలలో మీ జీవాన్ని ప్రకటిస్తున్నాంనైనా మీరే జీవింపచేయండి ఎక్కడ చీకటి ఉంది అక్కడ వెలుగును ప్రసరింపచేయండి స్వస్థపచ్చండి బలపరచండి ఇద్దరిని ప్రభావ నూతనంగా అభిషేకించి గొప్ప సాక్షులు పెట్టుకుని అయినా ఇంకా మీరు బలపచ్చను అగ్ని కంచి పెట్టండి మీ దూతల కాదుల బిడలకు అనుగరించినైనా తన హృదయ వాంఛలు మీరు తీర్చమని ప్రార్థిస్తున్న స్వస్థత అనుగరించండి వాక్యములు ఇంకా బలపరచండి విజృంభించి ప్రవ్వా సైతారజన తొట్టకు మీరు లేవనెత్తమని ప్రార్థం అయినా అయితే స్వరాజు దారి మంచి జాబ్ అనుగరించి బలపచ్చి మీ కొరకు సాసం పెట్టుకుని మీరు దాచించిన మేలు ఎంతో గొప్పది ప్రవ్వా నైనా మిమ్మల్ని ప్రేమించే ప్రతి ఒక్కరికి సమస్తం సమకూడి మీరు అనుగరిస్తానే గొప్ప దేవుడు ప్రభావ నైనా మీరు అనుగరించిన మేలు దాచిపెట్టిన ప్రభావ మీరు ఇచ్చే గొప్ప దేవుడు అన్నారు ప్రభావ అందుని వందనాలు అర్పించుకుంటున్నయన బ్రదర్ సిస్ నూతన అభిషేకాన్ని మీ సేవలు ఇంకా బలంగా వాడుకొని తన హృదయవాంశం మీకు ఇచ్చాను ప్రభావ ఆ రీతిగా ప్రభా అయినా రామచంద్ర గురించి ప్రార్థిస్తున్న ఒక క్యాన్సర్ రోగాన్ని బ్యాక్టీరియాసు గద్దాను శరమించుకుంటూ వెళ్ళిపో సైతాన్ని జ్ఞాపిస్తున్నాను ప్రవ్వా అని చేసిన ప్రతి పాపములు క్షమించండి ఆయన పక్షిగా మేము ఒప్పుకుంటున్నామైనా కనికరించండి ఆ బిడ్డకు మరొక అవకాశం అనుగరించిన అయినా మీకు సమర్పించుకొని జీవించలాగిన పశ్చాత్తాప హృదయం అనుగరించండి నిరాత్రి గల సమతన హృదయమే తాకండి ప్రవ్వ వస్తుతాని గురించి రక్షణ దామని ప్రార్థిస్తాం తన భార్యగా రక్షించుకుని అయినా ఆ రీతిగా ప్రవ్వ తన గ్రూప్ లో ప్రదర్శిస్తారు అందరి గురించి మేము వ్యక్తిగతంగా అందరి గురించి మేము ప్రార్థిస్తున్నాం అయినా ఆర్థికంగా మెరుగుపరచండి ప్రతి కష్టం నష్టం చూడాలని అనుగ్రహించండి ప్రతి అవసరం మీ మహమూలు తీర్చండి తనకు అభిషేకించండి మేము ఉంటున్న కాలం బహుభయంకరమైన కాలం నైనా అనేక దుష్ట శక్తులు విద్యుమించి పనిచేస్తాను మేము విద్యోపకరంలో మేము ధరించుకోవాలా ప్రవ్వాట్ అన్నింటి మేము విజయం పొందాలా ప్రవ్వా ఈ లోకము ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టిపోయింది ప్రవ అయినా ఇసయ ధర్మవిధు లోకం అందుకే మీ శిక్ష ప్రభా ఈ లోకంలోనైనా కాబట్టి ఆ శిక్ష ఈ లోకంలో రాబోతుంది ప్రవ్వాట్ అన్నిటి నుంచి మేము వాళ్ళందరికీ మీ వాక్యాన్ని ప్రకటించి వాళ్ళకు విడుదల కల్పించాలా ప్రవ్వ ఎందుకంటే నైనా పాపంలో వచ్చే జీవితం మరణమే ప్రవ్వా ఆ మరణాన్ని ప్రవ ఆ రోజు ఇస్తాల్ ప్రజలు మీదకి వచ్చినప్పుడు తెగులు వచ్చినప్పుడు మోసే అడ్డుపడి ఆపిండి ప్రవ్వ ఆ రీతిగానే ప్రవ్వా మేము ప్రభావ నిలబడి ప్రభావ బిడల పక్షంగా ప్రార్థిస్తున్న క్షమించి ప్రభావ వాళ్ళకి అవకాశం అని గురించి రక్షణ గురించి మనం ప్రార్థిస్తాం దేశ పాపములు క్షమించిన మా పాపము అన్ని ప్రభవ మా ఇరుగు పొరుగురి పాపం క్షమించండి ఇతర దేశాలు పాపాలు క్షమించమని ప్రార్థిష్టమైన ఈ రాత్రికాల సమయంలో అయినా మాకు అవకాశం ఓపిక సహనం మాకు అనుగ్రహించాలి ప్రభావ ఓ ప్రభావ మీరు ఆఖరి తొలగించి అనేకులు సిద్ధపరచాలా అనేకులు మీ చెంత నడిపించాలా అంటే సేవా జీవితాలకి మీరు మమ్మల్ని నడిపించి ప్రతి చోట మీ కొరకు మమ్మల్ని సాక్షిలో పెట్టుకోమని త్వరలో రాన్న పరిశుద్ధ నామంలో ప్రార్థిష్టాం తండ్రి ఆ మన ప్రభు అయిన కృప సమాధానం నడిపి మనకి ఏబిపీఎం గ్రూప్ ప్రదర్శిస్తుల కుటుంబం అందరికీ చంద్రశేఖర్ కుటుంబాలకు అందరికీ సదాకాలం తోడైన కాక ఆ